కృష్ణాయ వాసువాయ దీనందోపకరాయ గోవిందాయ నమో నమతిస్మృతిపరాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకర ఓం సహనా సహనో భున్నతు సహ వీర్యం కర వై తేజస్వినధీతమస్ మావిషావై శా ధిష్ా తి ధిశాంతి తపోభిక్షీణ పాపా శాంతం వీతరాగి ముముక్షూన్నామపేక్షయం ఆత్మబోధో విధీయతే నిత్యశుద్ధవిముక్తైకం అఖం సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మాహమే తత్ రంతరాభ్య్రహైవాస్మీతి వాసనా హరత్య విద్యా విక్షేపాన్ రోగానివరసాయనం మోక్షాన్ని కోరే వాళ్ళందరూ ముముక్షువులు అన్న వాడికి మోక్షమే కావాలి మోక్షమే భూజాత్ ఇతి ఇచ్చ అనేకమైనటువంటి కోరికలు ఈ ప్రపంచంలో ఉండినా తత్సంబంధమైనటువంటి విషయాలు ఉండినా ఇవన్నీ అనిత్యమని తెలుసుకొని చేత మోక్షం ఒక్కటే పురుషార్థంగా భావించాడు కాబట్టి దాన్ని పరమ పురుషార్థము అని ఈ మోక్షం జ్ఞాన రూపంలో ఉంది అని ఇది వరకే మనం తెలుసుకున్నాం మోక్షం జ్ఞాన రూపంలో ఉంది అదే ప్రమా ప్రమా అంటే జ్ఞానం జ్ఞానం కలగాలి ప్రమ కలగాలి అంటే ప్రమాణం ఉండాలి ప్రమాకరణం ప్రమాణం ఇది మీకు తెలుసు మరి మోక్షం విషయంలో మోక్షం ఉన్నదే గనక దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది జ్ఞానం కలిగితే మోక్షం ఏమిటో మనం తెలిసిపోతుంది మనం పొందుతాం ఈ విషయంలో ప్రమాణం ఏంటన్నప్పుడు శాస్త్రం ప్రమాణం శాస్త్రమేవ శాస్త్రమేవీ ప్రమాణం కాబట్టి వేదమేవ శరణమితి శాస్త్రమేవ శ మరి ఈ శాస్త్రం మనంతటా మనం తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి దీనిని అందించేటువంటి వాడు ఉండాలి అలా అందించేవాడు ఎవరో అతనికి తత్సంబంధమైనటువంటి జ్ఞానం పూర్ణంగా ఉండాలి అటువంటి పూర్ణ జ్ఞానం కలిగిన వాడు ఇస్తేనే వస్తుంది ఎందుకంటే జ్ఞానం అన్నాం కనుక ఏదైతే జ్ఞానం ఉందో అది ఒకరి నుంచి ఒకరికి అందేదే కాబట్టి కమ్యూనికేబుల్ కనుక జ్ఞానం కలిగిన వస్తుంది కనుక ఆచార్యవాన్ పురుషోవేద చాంద్రోగ్య శృతి ఎవరికైతే గురువు లభిస్తాడో ఆచార్యుడు లభిస్తాడో వాడే ఆత్మను పొందుతాడు ఎందుకని జ్ఞాన రూపంలో ఉంది గనక మరి ఈ జ్ఞానాన్ని ఒకరు ఇవ్వాలి గనక కాబట్టి ఆచార్యుని ఎవడైతే పొందుతాడో ఎవరినైతే ఎవరికైతే ఆచార్యుడు లభిస్తాడో గురువు లభిస్తాడో అటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు జ్ఞానాన్ని పొందుతాడు జ్ఞానము మోక్షమంతా పర్యాయ పదాలే కాకపోతే ఇక్కడ గురువు జ్ఞానం కలిగిన వాడు ఆచార్యుడు ఆయన జ్ఞానం అందిస్తూ ఉన్నాడు అందుకునే వాడు కూడా ఒకడు ఉండాడు అధికారి అధికారిణం ఆ శాస్తే ఫలసిద్ధి విశేషత ఫలసిద్ధి విశేషత అధికారిణం ఆ శాస్తే ఇది మోక్ష ఫలం లభించాలి అని అనుకుంటే గురువు అందించినా దాన్ని గ్రహించగలిగేటువంటి శిష్యుడు ఉండాలి వీడు అధికారి అంటే శిక్షణ యోగ్యుడు ఆ జ్ఞానాన్ని పొందడానికి అర్హుడు వాడు అధికారి కాకపోతే గురువు ఇచ్చినా వాడికి రాదు కనుక వాడు అధికారి అయి ఉండాలి ఇంతవరకు మీకు తెలుసు సరేనా కనుక అధికార అయినటువంటి శిష్యుడు జ్ఞానం కలిగినటువంటి గురువు వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరు ఉంటే చాలు మోక్షం వచ్చేసింది అనార్థం జ్ఞానం కలిగిన గురువు ఉండాలి జ్ఞానాన్ని అందుకోవడానికి అధికార శిష్యుడు ఉంటే అక్కడ ఏమో కాదు ఉండేది మోక్షమే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఈరోజు కాకపోతే రేపు సరే అందువల్ల ప్రమాణం ప్రమాకరణం ప్రమాణం ఇక్కడ ఒక ప్రధానంగా నెక్స్ట్ శ్లోకానికి పోయే ముందు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి కనుక గురువు ప్రమాణం ఇస్తున్నాడు శిష్యుడు అధికార ఉన్నాడు జ్ఞానం కలగాలి కానీ వింటున్నప్పుడు కూడా జ్ఞానం కలగలేదనుకోండి శాస్త్రం ప్రమాణం తెలిసిపోయింది మనకు కాబట్టి ప్రమాణ ప్రవృత్తి ప్రధానంగా ఉంది ఇక్కడ ఇక్కడ మరొకటి ఏమి లేదు ప్రమాణ ప్రవృత్తే ప్రధానం ఎందుకంటే మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక కనుక శ్రవణమేవ సాధన ఇంకోటి కాదు శ్రవణమే ప్రధానమైనటువంటి సాధన శ్రవణంతోనే నీకు జ్ఞానం వస్తుంది ఆ తరువాత నీకు సందేహాలు గనక ఉంటే వాటిని నివృత్తి చేసుకోవడానికి మననం ఎగ్జాక్ట్లీ మననం ఇది శ్రవణ మననాలు ఈ రెండింటితోనే ఉంటుంది గురువు ఇచ్చినప్పుడు బాగా అర్థం చేసుకోండి గురువు జ్ఞానం ఇచ్చినప్పుడు మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానం అపరోక్షం అంతే ఇంకేమీ లేదు మళ్ళీ దానికోసం నువ్వు ప్రయత్నం చేసేది ఏమి లేదు ఇప్పుడు మూడు మూడల అని నేను చెప్పిన తర్వాత నువ్వు పోయి ఏం చేస్తావు దాన్ని తెలిసిపోయింది అంతే అది జ్ఞానం అంటే అది జ్ఞానం అంటే ప్రబోధ సమయే గురువు బోధించినప్పుడే నీకు జ్ఞానం వస్తుంది కాబట్టి శ్రవణంలోనే జరిగిపోద్ది కాకపోతే నీకు ఏదైనా సందేహాలు ఉంటాయనుకో వాటిని నివృత్తి చేసుకోవడం మననంలో జరుగుతుంది కనుక ప్రమాణం అందిన తరువాత ప్రమ కలగకపోయే ప్రశ్న లేదు నీకు కళ్ళు ఉన్నాయి ఇదేంటి అన్నాను వాచ్య అన్నావు అయిపోయింది ఎందుకని వాచ్యకి సంబంధించిన ప్రమ జ్ఞానం నీకు కలిగింది కలగడానికి కారణం నీకు కళ్ళు ఉన్నాయి కళ్ళు ప్రమాణం మనసు ఓకే అయిపోయింది ప్రమాణం ఉన్నప్పుడు ప్రమ కలగకుండా అవకాశం లేదు కానీ ప్రమాణం గురువు ఇచ్చిన జ్ఞానం కలగడం లేదు అన్నప్పుడు మనం ఆలోచించాలి ఇప్పుడు ఏం చేయాలి స్వామీజీ ఇంకేదన్నా చేయాలి ఏం చేస్తావు హఠయోగం చేస్తావు చేసుకో జ్ఞానం మాత్రం రాదు మోక్షం మాత్రం రాదు ఎందుకని ముందే నిర్ణయం చేసాము ఎప్పుడైతే జ్ఞాన రూపంలో మోక్షం ఉందో శ్రవణం తప్ప మరొక మార్గం లేనే లేదు చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఒక మాట చెప్తా నేను మిమ్మల్ని చూస్తున్నా మీరు నాకు కనిపిస్తున్నారు ఓకే ఇదేంటంటే ఏం చెప్తారు మీరు మైక్ అంటారు అదేంటంటే ఫ్యాన్ అంటారు మీకు కనిపిస్తుంది ఒకవేళ ఏ కారణం చేతనైనా మనం ఒక వస్తువును చూచినప్పుడు మనకు మసక మసగ్గా ఉందనుకోండి కనపడలేవ్వలేదు సరిగా ఇప్పుడు పుస్తకం చూస్తున్నాను సరిగ్గా కనపడడం లేదనుకోండి అప్పుడు ఏం చేస్తాము అది ఇది ప్రమా చిన్న ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమవుద్ది ఇప్పుడు ఎప్పుడైతే నేను చూసానో నాకు సరిగ్గా కనిపించడం లేదు వేరే ప్రమాణానికి పోతానా లేకపోతే ఈ ప్రమాణాన్ని మళ్ళీ ఉపయోగిస్తానా అని అడుగుతున్నా ఎప్పుడైతే చూశానో నాకు మసగ్గా ఉండి కనిపించడం లేదు చూసారా మళ్ళీ ఇట్లా అనుకొని దాన్నే చూస్తావు దాంతోనే చూస్తావు అంతే కనుక అంతేగాని నేను కంటితో చూశాను నాకు కనిపించడం లేదు గనక ఈ ప్రమాణం ఉపయోగపడడం లేదు కాబట్టి ఈ ప్రమాణంతో చూస్తానున్నావు అనుకో చెవితో కుదరదు సార్ ఎందుకని రూపాలను చూడ్డానికి కన్నే ప్రమాణం శబ్దాన్ని వినడానికి చెవి ప్రమాణం అర్థమవుతుంది వాసన చూడ్డానికి ముక్కు ప్రమాణం రుచి చూడ్డానికి నాలుగు ప్రమాణం కాబట్టి ఒకవేళ నీకు కనిపించకుండా పోతే మళ్ళీ నువ్వు దాన్నే చూడాలి మళ్ళీ ప్రయత్నం చేయాలి అంతేగాని ఇంకో దానికి పోవడానికి అవకాశం లేదు శ్రవణం జరిగిన తర్వాత నీకు జ్ఞానం కలగలేదంటే నువ్వు మళ్ళీ చేయవలసింది ఏంటో తెలుసా కమా తెల్మి శ్రవణమేవా నో అదర్ వే క్లియర్ ఇది శ్రవణ వైభవం దిస్ ఇస్ శ్రవణ వైభవం అందువల్ల మీకు ఒకసారి ఉపనిషత్తులు కూడా చెప్పాను నేను చెప్పేటప్పుడు ఒక ఉపనిషత్తు చెప్తే అయిపోయింది జ్ఞానం ఇంకా మళ్ళీ అవసరం లేదు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామో తెలుసా ఇది ప్రాబ్లం ఇన్ని శాస్త్రాలు అవసరం లేదు నాలెడ్జ్ టేక్ అవడం లేదు కనుక ఎక్కడో ప్రతిబంధకం ఉంది కాబట్టి దాని తొలగించడం కోసంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ వింటున్నాం దీంతో పాటుగా ఇది క్లియర్ అయిపోయింది కదా మీకు కనుక మనకి ఎంతకాలమైనా సరే మోక్షం రానంత వరకు శ్రవణమేవ సాధన ఇంకొక మార్గం కానీ కాదు శ్రవణంలోనే ఉండాలి తప్ప నాకు నేను చాలా కాలంగా ఉపనిషత్తులు విన్నాను నాకు జ్ఞానం కలగలేదు అందువల్ల ఇప్పుడు నేనేదో ఇంకో తోటకు పోతాను చిదంబరం పోతాను పో చిదంబరం పోతే ఫైనాన్స్ ఉంటుంది అందుకని అర్థమవుతుంది అంతేగాని జ్ఞానం కలిగే అవకాశం లేదు నీకు జ్ఞానం కలగాలి అనేదే గనక ప్రధానమైతే మోక్షమే గనక నీకు ప్రధానమైనటువంటి లక్ష్యమైతే జీవితంలో మోక్షకామివే కనుక నువ్వైతే ముముక్షవే కనుక నువ్వైతే నువ్వు లేకపోతే కాశీకి పో ఎక్కడికి సరే నువ్వు ఉపనిషత్తు వినవలసిన వాడివే కానీ ఇంకొకటి మాత్రం కాదు మరొకటి కావాలంటావా ఓకే స్వామి నాకు ఆరోగ్యం ఉండాలి ప్రాణాయామం చేసుకో కాదనలేదు కానీ మోక్షానికి ఉపనిషత్తు విన్నా కూడా నాకు జ్ఞానం కలగడం లేదు కనుక నేను ప్రాణాయామం చేస్తానన్నావు అనుకో ఇట్ ఆఫ్ నో యూస్ అది ఎట్లాంటిదంటే చెవిని ఉపయోగించడం చూడడానికి అంటే దీంతోపాటు ఇంకొక చిన్న విషయం ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు ది నెక్స్ట్ శ్లోక మరొకటి కూడా చెప్పుకున్నావు బ్రహ్మసూత్రాల్లో కూడా మీకు చెప్పాను గురువు ప్రమ ఇవ్వాలి మనకు ప్రమాణం ద్వారా అంతేనా ప్రమాణం శాస్త్రం ఇచ్చేటువంటి వాడు గురువు కనుక నీకు మోక్ష జ్ఞానం శాస్త్రంలో ఉంది గనక గురువు శాస్త్రం ద్వారా ఇస్తాడు కాదు కనుక ఏదైతే ఇది నిర్ణయం చేసుకున్నావో జ్ఞానం మోక్ష రూపంలో ఉంది నెంబర్ వన్ నా గురువు ఇస్తాడు నంబర్ టూ ఈ రెండు నిర్ణయం అయిపోయిన తర్వాత పెద్ద ఇంప్లిమెంట్ ఏంటి తెలుసా దీని ఈ రెండింటి వల్లనే వస్తుంది నీ జ్ఞానం గురువు విస్తాడు శాస్త్రం ద్వారా అది ప్రమాణం గనక గురువు ప్రమాణాన్ని ఆపరేట్ చేస్తాడు అంత ఇంకేమీ లేదు నీకు జ్ఞానం కలిగిపోతుంది మోక్షం అయిపోతుంది ఇట్లాగే జరిగింది అంత కానీ అంత నీకు మోక్షాన్ని ఇచ్చేటువంటి ప్రమాణం మీద ప్రమాణం మీన్స్ శాస్త్ర ఈ ప్రమాణాన్ని అందించేటువంటి గురువు మీద నాకు గనక విశ్వాసం లేకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ విశ్వాసం లేదనుకో సార్లు శ్రవణం చేసినా కూడాను లభ్యం కాదు ఎందుకని ఈ శాస్త్రమే తప్పేమో ఇది పెద్ద ప్రతిబంధకం కాబట్టి అవకాశాన్ని ఇయ్యాలి నువ్వు శాస్త్రానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి పోవాలనేది నీకు అర్థం కావాలి కనుక నీకు ప్రమాణాన్ని ప్రమాణం ఏదైతే ఉందో ప్రమాకరణం జ్ఞానాన్ని కలిగించేది అటువంటి శాస్త్రం మీద నీకు విశ్వాసం లేకపోయినా లేక ఆ శాస్త్రాన్ని అందించేటువంటి గురువు మీద విశ్వాసం లేకపోయినా ప్రమాణం ఫలించదు ప్రమాణం ఫలించదంటే జ్ఞానం రాదు జ్ఞానం రాదంటే మోక్షం వచ్చే ప్రశ్న లేదు ఇంకొచ్చేది చావు తర్వాత రెండో జన్మ అంతే ఒకవేళ ఇది కరెక్టేనండి కానీ నాకు ఈ గురువు మీద విశ్వాసం లేదు లీవ్ హేమ్ సింపుల్ ఈ గురువుకి ఉపనిషత్తు చెప్పే జ్ఞానం ఉందో లేదో నాకు ప్రమాణం ఇవ్వగలడో లేడో అని నీకు ఆయన ఇచ్చేటువంటి ప్రమాణం వల్ల నాకు ప్రమ కలుగుతుందో లేదో అని నీకు కనిపిస్తే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఆయన వదిలిపెట్టి ఇంకెవడిస్తాడో వాడి దగ్గర కన్నా పోవాలా కానీ మార్గం మాత్రం ఇదే ఇది శ్రద్ధ శ్రద్ధవాన్ చూచారా ఎంత క్లియర్గా ఉందో శాస్త్రం శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఉండేవాడికే జ్ఞానం వస్తుంది ఏమిటా శ్రద్ధ శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధి మనకేమీ కన్ఫ్యూజన్ లేదు శృతి మందిరా శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధికి ఇంతే శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి గురువు మీద విశ్వాసం ఉండాలి ఈ శ్రద్ధ కనుక వచ్చిందంటే శ్రద్ధయా వస్తు ఉపలభ్యతే ఫ్ ఈ శ్రద్ధ వల్ల నీకు మోక్షం దొరికిపోతుంది అంతే వస్తు ఉపలభ్యతే శ్రద్ధయా వస్తు ఉపలభ్యత ఇది కూడా ఎన్నోసార్లు చెప్పుంటాను నేను కాకపోతే ఈ సెంటెన్స్ చెప్పు పోతే ఇంకో సెంటెన్స్ చెప్పుకుంటాను మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం శ్రద్ధ కూడా తెలుసా శ్రద్ధ కూడా తెలుసా నేను ఒక వంద రూపాయలు మీకు ఇచ్చాను అనుకోండి సుదీష్ ఇంతకుముందు కళ్ళు ఎట్లాగైతే నలుపుకొని మళ్ళీ చూడాలనో మళ్ళీ శ్రవణం చేయాలి క్లియర్ అయిపోయిందా ఇప్పుడు జ్ఞానం కలగకపోతే నెక్స్ట్ శ్రద్ధ శ్రద్ధ ఏంటో చూసా నేను ఒక వంద రూపాయలు మీకు ఇచ్చాను ఏం చేస్తారు మీరు జేబులో పెట్టుకొని పోతారు దాని ఇంకా ఎక్కువ ఉండదు అనుకోండి సపోజ్ బిక్షగాడికి ఇచ్చానుకోండి వంద ఇప్పుడు మీకు ఒక వంద ఇస్తే మీరు జేబులో పెట్టుకొని పోతారు మీరు నాకు ఒక వంద రూపాయలు ఇస్తే నేను కూడా జేబులో పెట్టుకుంటాను లేదా శిష్యుడు జేబులో పెడతాను ఓకే అదే బిక్షగాడికి నేను వంద ఇచ్చాను అనుకోండి వాడు కూడా జేబులో పెట్టుకుంటాడు దానికి ముందు ఇంకొక పని కూడా చేస్తాడు అలా తీసుకుని ఇట్లని కూడా పెట్టుకుంటాడు నువ్వు పెట్టుకున్నావు జేబులో వాడు పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అని అంటే కొనుగోలు చేసే శక్తి దీనికి ఉంది అంతేనా బయింగ్ పవర్ ఉంది నిన్న చిన్న చిన్న తెల్లకాయతం ఇచ్చాను అనుకోండి మీకు ఏం చేస్తారు నా మీద ప్రేమ ఉండి మీరు తీసుకున్నా అటు పోయి పడేసిపోతారు ఇది ఎందుకు నాకని ఓకే కానీ ఇది ఇది కొనుగోలు చేసే శక్తి కలిగింది డబ్బు అందువల్ల ఉపయోగపడుతుంది కనుక మీరు జేబులో పెట్టుకున్నారు నేను ఇస్తే మీరిస్తే నేను జేబులో పెట్టుకున్నా వాడికి చాలా అవసరం కనుక కళ్ళ కత్తుకొని మరి ఈరోజు పవిత్రం నాకు వంద రూపాయలు వచ్చింది ఎప్పుడు ఎక్కడొస్తుందో నాకు వంద అని మహాభక్తితో భగవత్ స్వరూపంలాగా వాడు జేబులో పెట్టుకున్నాడు ఇది అవసరం ఎట్లుందో చూడండి ఇదే మీ ఇంట్లో దోగాడే బిడ్డకి ఇచ్చాను అనుకోండి నేను రూపాయలు ఇదే విషయం శ్రద్ధ టయ ఎక్కుతుంది ఇప్పుడు మనసుకి మీ ఇంట్లో దోగాడి పిల్లవాడి దగ్గర రూపాయలు నేను ఇస్తే వాడు చించు పడేను నమిలి ఉమ్మైన వచ్చు అవునా రెంటికి అవకాశం ఉందా లేదా వాడు ఎందుకు చేశాడని అడగడానికి అవకాశం లేదు మనం ఆ ఆ పని చేయమన్నా చేయ దాని విలువ మనకి తెలుసు సపోజ్ పిచ్చివాడికి ఇచ్చామనుకో వాడు కూడా ఆ రెండిట్లో ఏదో చేయొచ్చు చించి పడేయచ్చు నవి లుమ్మేయచ్చు కానీ ఆ పిచ్చివాడికి గనక పిచ్చి కుదిరితే హాస్పిటల్లో ఆ తర్వాత పని చేయడానికి ఉంటున్నాను మన చేయలేదు కనుక మీరు చేయలేదు నేను చేయలేదు నేను ఇస్తే మీరు చేయలేదు మీరు ఇస్తే నేను చేయలేదు ఇదే పిల్లవాడు దోగాడేటువంటి పిల్లవాడు కాస్త పెరిగి హై స్కూల్కి అనుకోండి చదువుకోవడానికి అప్పుడు ఇచ్చామను కొన్ని వంద రూపాయలు వాడు చించుతాడా లేకపోతే నవిలేస్తాడా ఎందుకో తెలుసా దాని యొక్క విలువ వాడికి అర్థమైంది రూపాయి విలువ వాడికి అర్థమైంది ఎన్ని పైసలు అనేది వేరే విషయం రూపాయికి విలువ ఉంది అనేది వాడికి అర్థమైంది అర్థంగానంత వరకు చిన్నపిల్లవాడుగా ఉన్నంత వరకు వాడు ఎట్లా చింపేసాడో లేదా నవిలేశాడో నలిపేశాడో అట్లాగే శాస్త్ర విషయంలో గురువు విషయంలో శ్రద్ధ లేనిటువంటి వ్యక్తులు శాస్త్రాన్ని ఒక సామాన్యమైన పుస్తకంలాగా చూచినా గురువుని నోటితో తోలనాడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకని అంతకన్నా ఇంకేదన్నా చేస్తే ఆలోచించాలి ఆ చిన్నపిల్లవాడు వెళ్ళి గనక నానా ఈ డబ్బు తీసుకుపోయి నువ్వు ఏదైనా కొనిపెట్టినా నేను వాడు అడిగితే అప్పుడు ఆశ్చర్యపడాలి కానీ వాడు చించేస్తే లేదా వాడు నమిలేస్తే నలిపేస్తే నువ్వు అనుకోవాల్సినటువంటి అవసరం లేనే లేనేలేదు ఇదే పిల్లవాడు చదువుకునే స్థాయికి వచ్చేటప్పటికి వాడు మెల్లగా జేబులో పెట్టుకుంటా ఉన్నాడు చూసారా ఎందుకో తెలుసా దాని విలువ తెలిసి వచ్చింది ఆ వంద రూపాయలంటే ఏంటో దాని విలువ తెలుసు విలువ తెలిసి ఈ పిల్లవాడు ఎట్లాగైతే జేబులో పెట్టుకుంటున్నాడో దాచుకుంటున్నాడో అంతకుముందు చించేసిన అలాగే శాస్త్రం యొక్క విలువ గురువు యొక్క విలువ గనక అర్థమైంది అని అంటే రూపాయి విలువ అర్థం చేసినప్పుడు కాగితానికి ఎంత వాల్యూ ఉందో తెలిసినప్పుడు వాడు ఎట్లా జేబులో పెట్టుకున్నాడో అట్లాగే ఆ గ్రంథాన్ని ఆ గురువుని శ్రద్ధ కలిగిన హృదయంలో పెట్టుకుంటాడు జేబులో కాదు హృదయంలో పెట్టుకుంటాడు ఎందుకని ఆ మహాత్ముడు వల్లనే నాకు జ్ఞానం రావాలి ఆ గ్రంథం వల్లనే నాకు జ్ఞానం రావాలి ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు అండర్స్టాండ్ శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధి ఇది విషయం క్లియర్ అయింది అనుకుంటున్నాను మీకు కాబట్టి శ్లోకం పోతున్నాం క్లియర్గా పెట్టుకోండి పండితులు కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది శ్రవణంతోనే జ్ఞానం ఓకే మోక్షం జ్ఞానం వలనే రావాలి జ్ఞానాత్ మోక్ష జ్ఞానం వల్లనే మోక్షం జ్ఞానము నువ్వు సాధన చేస్తే కాదు వచ్చేది సాధన చేసేది అంతః కన్న శుద్ధిగా మీకు తెలుసు కాబట్టి కేవలం శ్రవణం శ్రవణం అంగి మననం నిధిధ్యాస అంగాహ ఇవి అంగాలు అది అంగి ప్రధానమైనటువంటిది శ్రవణం శ్రవణం అయిపోయిన తర్వాత నీకు సందేహాలుంటే అవి ప్రతిబంధకాలు గనక సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మననం నిధిధ్యాసనమేంటి ఇదే విషయం నిధిధ్యాసనం ఏంటి అది లాస్ట్ టైం మనం చూసింది నిధిధ్యాసనం కూడా చూసాం శ్రవణం అయిపోయింది మననం అయిపోయింది నిధిధ్యాసన దగ్గరకు వచ్చాం నిధిధ్యాసనకు వచ్చేటప్పటికీ ఏవైతే నీకు ఏ నివృత్తి సరేనా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పూర్వవాసనలు ఉంటాయి వచ్చిన బాధ అది వీటిని ఎందుకంటే జ్ఞానం బుద్ధిలో నిలిచేది అంతకుముందే కొన్ని కొన్ని ఉంటాయి అవి మెల్లగా పోతాయి కానీ పుయ్యంత వరకు కొద్దిగా కలతబెడతాయి అందువల్ల వాళ్ళ జీవితాల్లో అది జరిగిందో జరగలేదో వేరే విషయం గాని మనకు జ్ఞానం రావడం కోసంగా కొన్ని సన్ సన్నివేశాలున్నాయి బాగా అర్థం చేసుకోండి అన్నమయా అన్నమయం అధవా చైతన్యాత్ చైతన్యం ద్విజవరా దూరీకర్తం వంచసి కిం ఏతివరా దూరీకర్తం వంచసి కిం బ్రూహి గచ్చ గచ్చ ఇత ఆచారుల వారిని అడిగింది ఆయనకుంటాదని నేను అనుకోను ఎవరైనా అనుకుంటే అదిగో వంద రూపాయలు నోట్లో పెట్టిన మేవాడు అయి ఉంటాడు నేను అనుకోవడం లేదు ఆ సన్నివేశం ఒకవేళ ఆ సన్నివేశం జరిగే ఉంటే మీకోసం నాకోసం జరిగింది ఎవరినయ్యా గచ్చ గచ్చ గంగలో స్నానం చేసి వచ్చి నీకు చండారుడు కనపడితే ఎదురుగా గచ్చ గచ్చ మనిషకం గచ్చ గచ్చ భో దూరంగా పో దూరంగా పో అని ఆచారు ఉన్నప్పుడు మరొక లేదు అన్నా ఎందుకన్నారేమో ఏమన్నాడు చండాలుడు ఓహో ఎతివరా అయ్యా సన్యాసివి నువ్వు అన్ని వదులుకొని వచ్చినటువంటి వాడి సమ్యక్ న్యాస ఓకే అటువంటి సన్యాసివి ఏంటి ఈ స్టేట్మెంట్ యతివరా దూరీకర్త వంచిసే దూరంగా పొమ్మంటున్నావా కిం ఎవరినయ్యా ఎవరిని ఎవరి నుండి దూరంగా పొమ్మంటున్నావు గచ్చ గచ్చి దూరంగా పోయేదెవరు దేని నుండి దూరంగా పోవాలి అన్నమయాత అన్నమయం అథవా చైతన్యా చైతన్యం నాలో ఈ దేహం ఉంది అన్నమయ దేహం గ్రాస్ బాడీ నీది కూడా బాడీ నీ బాడీ కదలడానికి ఏ చైతన్యమైతే ఆధారంగా ఉందో నా దేహం కదలడానికి ఆ చైతన్యమే ఆధారంగా ఉంది చెప్పు చెప్పు దూరంగా పోవన్నావు నన్ను నీ దేహానికి నా దేహాన్ని దూరంగా బొమ్మంటావా నీ ఆత్మక ఆత్మను దూరంగా బొమ్మంటావా చండాలోస్తూ దిజోస్తూ ఇది చేశాం మనీషామ గురుడు ఎవరో కాదు నా గురు అనేసాడు ఆచార్యుల వారు ఎందుకో తెలుసా అంటే అంత స్థాయికి వెళ్ళిన మహాత్ముడికి ఇదెందుకు వచ్చింది అని అంటే అలా ఉంటాయేమో తప్పులేదు కొన్ని కొన్ని సరేనా స్నానం చేసి వచ్చాడు ఎదురుగా వస్తున్నాడు అంత అదేదో అప్పుడే చంపినటువంటి దాన్ని ఒక ఏదో చర్మం కప్పుకొని ఉన్నాడు దాంట్లో అంతా కూడా వాసన వస్తుంది ఉపాధి ఉపాధి లక్షణం అనవచ్చు తప్పు లేదు సరేనా కానీ ఎందుకు వచ్చింది అది అది కూడా పోకుండా ఉండకుండా ఉండాలంటే కంప్లీట్గా నివృత్తి జరగాలి అనుకున్నప్పుడు నిధిధ్యాసన సుస్థిరమైనటువంటి జ్ఞానం రావడానికి నిధిధ్యాసన ఇలాంటివి కూడా లేకుండా పోవడానికి ఇది మొన్న మనం అంతా చూసాం ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఏం ఏవం లైక్ దిస్ ఈ విధంగా నిరంతర అభ్యస్థ నిరంతర ఎల్లప్పుడూ ఇదే అభ్యాసాత్ ఏంట అభ్యాసాత్ బ్రహ్మైవాస్మితి బ్రహ్మైవేహ అహం అస్మి ఇది బ్రహ్మైవాహమస్మితి బ్రహ్మైవాస్మితి బ్రహ్మైవాహమస్మితి బ్రహ్మ ఏ అహం అస్మి ఇది వాసనా సంస్కారా నిరంతర అభ్యస్త కాబట్టి ఇంతకుముందు ఏదైతే మనం తెలుసుకున్నామో ఏది దీనికి ముందు శ్లోకంలో ముప్పై ఆరో శ్లోకంలో సత్యం జ్ఞానం అనంతం పరం బ్రహ్మ అహమేవ త ఏదైతే సత్యం జ్ఞానం అనంతం అని తెలుసుకున్నామో తత్ పరం బ్రహ్మ తత్ పరబ్రహ్మ అహమేవ నేనే బ్రహ్మైవాహం अभी तेल चूचावा एवं निरंतर अभ्यस्थ निरंतर अभ्यासा सदा अभ्यासा ब्रह्म अहम अस्मी नैने ब्रह्म भाव निरंतर को अभ्यासा तजनित वाना संस्कार संस्कार दावे वाल पुड़त संस्कार ना हरत्य विद्या विक्षेपा అవిద్యా విక్షేపాన్ని అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి ఈ ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో విక్షేపాలు వీటిని హరతీ హరతి కంప్లీట్గా పోగొడుతుంది హరిస్తూ ఉంది కథం రోగాని వా కాబట్టి వ్యాధులను పోగొట్టుకోవడానికి మౌషాన్ని తీసుకుంటున్నామో ఔషధం తీసుకుంటే ఇది ఎట్లాగైతే పోతుందో అలాగే పోతుంది కాబట్టి శ్రవణంలో ఏం జరుగుతుంది మననంలో ఏం జరుగుతుంది నిదిధ్యాసలో ఏం జరుగుతుంది దీన్ని చాలా విపులంగా విస్తరంగా మనం సహేతకంగా చర్చించాం ఎంతవరకు దాన్ని ఈరోజు మీకు ఇంట్రొడక్షన్లో చాలా సంక్షిప్తంగా చెప్పేశాను సరేనా శ్రవణం ఏమిస్తుందో మననం ఏమిస్తుందో మళ్ళీ గుర్తుపెట్టుకోండి కేవలం జ్ఞానం శ్రవణం వల్లనే రావాలి సరేనా సందేహ నివృత్తి మననంలో తీరాలి ప్రతిబంధక నివృత్తి అర్థం నిధిత్యాస ఫె ఇది పద్ధతి ఇది శాస్త్రం ఇది సంప్రదాయం దిస్ ది ట్రెడిషన్ ఓకే నెక్స్ట్ సనం తెలిసిపోయింది కాదు నిధిధ్యాసన విధి ద మెథడ్ ఆఫ్ కంటంపలేషన్ మెడిటేషన్ నిధిధ్యాసం ఎట్లా చేయాలి ఇది ధ్యాన పద్ధతి ధ్యానం అంటే సగుణ ధ్యానం కాకుండా ఇక్కడ ఇంతవరకు మనం ఆత్మధ్యానం చూసాం గనక ఇది నిధిధ్యాసనం నిధిధ్యాసన విధి విధి మెథడ్ సరేనా ధ్యానం ఎంత ప్రధానమో ధ్యాన విధి ఎంత ప్రధానం బోధ ఎంత ప్రధానమో బోధనా విధి అంత ప్రధానం కాబట్టి ఎలా చేయాలి నెక్స్ట్ భావేదేకమాత్మానం తమనంతమనన్యధీ వివిశ ఆసీన విరాగ విజితేంద్రియ భావేత్ ఏకం ఆత్మానం తమ్ అనంతం అనన్యీ సీనా చివరిచరణం తమ్ అనంతం అనన్యీ ఏకం ఆత్మానం భావేత్ తం అది ఏదైతే ఉందో అది తం తమ్మంటే పూర్వోక్త పూర్వక్తం పూర్వోక్తం తం పూర్వోక్తం ఇంతకు ముందే చెప్పబడింది ఎక్కడ చెప్పబడింది నిత్యశుద్ధ విముక్తైకం అది నిన్న చూసినటువంటి శ్లోకా మొన్న ముప్పై ఆరో శ్లోకంలో నిత్యశుద్ధ విముక్తైకం అఖండానందమద్వయం చూసావా సత్యం జ్ఞానం అనంతం యత్ పరం బ్రహ్మాహమే తత్ సత్యం జ్ఞానం అనంతం తత్ అహమే తత్ పరం బ్రహ్మ తత్పరం బ్రహ్మ అహమేవ అది అన్వయక్రమం కాబట్టి ఏదైతే సత్యము జ్ఞానము అనంతంగా మనకు తెలుస్తూ ఉందో ఆ ఆ సత్య జ్ఞానానందస్వరూపం బ్రహ్మం అదే కదా డెఫినేషన్ బ్రహ్మవిదాపునతిపరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి సత్య జ్ఞానానంద స్వరూపమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో తత్ అది అహమేవా నేనే క్లియర్ ఇది ఇంతకుముందు మనం విన్నది ఇంతకుముందు శ్లోకంలో విన్నది ఇది కాబట్టి తమ్ ఆత్మానం అంటే తమ్ పూర్వోక్తం ఇంతకుముందు చెప్పాడు చూడు సత్యం జ్ఞానం అనంతం అఖండం అద్వయం అఖండానందం అద్వయం తం పూర్వోక్తం అనంతం చూడండి తమ్ అనంతం అట్లా ఏకం ఆత్మానం అతి తం పూర్వోక్తం అనంతం అనంతమైనటువంటి అఖండానందంద్వయం సత్యం జ్ఞానం అనంతం తమ్ అనంతం ఏకం అది కూడా నిత్యశుద్ధ విముక్త ఏకం ఏకం కాబట్టి ఏకం అని చూచాము అనంతమని చూచాము కాబట్టి తమ్ పూర్వోక్తం అనంతం ఏకం ఆత్మానం అనన్యధీ భావేత్ అది అనన్యధీ భావేత్ ఇది మనం చేయాలి ఇది నిధిధ్యాసం కాబట్టి అనంతమైనటువంటి అద్వితీయమైనటువంటి ఏకం రెండు కానిటువంటిది అనంతమైనటువంటిది అద్వయమై అనంతమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో పూర్వోక్తం ఇంతకుముందు చెప్పినట్టుగా తమ్ ఆత్మానం భావేత్ ధ్యాయేత్ చింతయేత్ విచింతయేత్ ఇది నిరుధ్యాసనం ఎట్లాగూ అనన్యధీ సే ధీ అంటే బుద్ధి అన్యధీ అన్యబుద్ధి అనన్యధి అన్యబుద్ధి నా యస్య అన్యబుద్ధి నా యస్య అంటే రెండవ ఆలోచన లేకుండా అనన్య చింత అంటా ఉందిచ్చారా అట్లా అనన్యశ్చింత ఎంతో మాం అన్యమైనటువంటి వస్తువుల మీదకు పోకుండా తం ఏకం అనంతం ఆత్మానం అనన్యధీ భావేత్ ధ్యాయేత్ చింతయత్ క్లియర్ ఇది ఓహో అట్లాగా స్వామిజీ అంటే ఏకమైనటువంటి అనంతమైనటువంటి ఆత్మనే నిధిధ్యాసన ధ్యానం చేయాలి రెండవ ఆలోచన లేకుండా అనన్యీహి అన్యధీ నా దీహి బుద్ధి అన్యబుద్ధి నా ఎస్యా ఇంకొక ఆలోచన లేకుండా చేయాలి ధ్యానం సిది చేద్దాం భావయత్ ఎట్లా చేయాలి ఎక్కడ చేయాలి వివిక్త దేశ ఆసీన ఇవన్నీ మీకు చెప్పున్నా కానీ ఈ టైంలో ఇప్పుడు వినని వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కనుక చెప్తా వినని వాళ్ళ కొత్తగా ఉంటుంది విని వాళ్ళకు కుంగురొత్తగా ఉంటుంది అటు చెబితేనే శాస్త్రం మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఉంటుంది ఎక్కడన్నా పదం వివిక్త ఎక్కడ భగవద్గీతలో వచ్చాయి ఉపనిషత్తులు ఎక్కడ వచ్చింది కైవల్యం కైవల్యం ఎగ్జాక్ట్లీ కైవల్యంలో కూడా చెప్పాను మీకు భగవద్గీతలో వస్తుంది భగవద్గీతలో రెండు చోట్ల వస్తుంది ఆరో అధ్యాయంలో వస్తుంది వివిక్త దేశీ లఘ్వాసీ పద్దెనిమిదో అధ్యాయంలో కూడా చివరిలో ఒక చోట వస్తుంది వివిక్త దేశ కాబట్టి వివిక్త దేశ ఆసీన వివిక్త దేశే ఆసీన ఇది వివిక్త దేశే వివిక్త ప్రదేశే విజన ప్రదేశే నిర్జన ప్రదేశే ఏకాంత ప్రదేశే అది ఇవన్నీ కండ్యూజ్ ఇవ్వనమాట ధ్యానానికి అనుకూలమైనటువంటి వాతావరణం అంతే ఇంకేం లేదు ఇప్పుడు మార్కెట్లో కూర్చొని కూరగాయలు తూచే వాళ్ళ దగ్గర చేరి అక్కడ కూర్చొని భావయ్యేత అన్నాం అనుకోండి దేన్ని భావయ్యేత్ అర్థమవుతుంది ఇప్పుడు అందువల్ల ఒక అనుకూలమైనటువంటి వాతావరణం కావాలి ఇప్పుడు సికింద్రాబాద్ మెయిన్ రోడ్లో కూర్చొని మనం చెప్పొచ్చు ఇది అందువల్ల కొన్ని మతాలు చెప్పినా కూడా అర్థం కావాలి వాళ్ళు పూర్వం కూడా అరిచేవాళ్ళు మేము చిన్నప్పుడు కూర్చోవాళ్ళు పెట్టుకొని నమ్మండి అనేవాళ్ళు ఇలా నమ్మేవాడు ఎవడు బజార్లో దేని నమ్మాలి నల్ల బజార్లో మాట్లాడుతుంటే ఇది దిస్ ఈస్ ది అట్మాస్ఫియర్ చూచారా ఇక్కడ మీకు ప్రశాంతంగా వినగలరు కాబట్టి వివిక్త దేశం అంటే నిర్జన ప్రదేశే జనం లేనటువంటి చోట ఎందుకని మన అటెన్షన్ డైవర్ట్ అవుతుంది కనుక అంతే ఇంకేం లేదు ఏకాంత ప్రదేశే ఒకవేళ స్వామి ఇది ఆచార్యుల వారి దగ్గర పోతే ఆయన చాలా చెబుతాడు అరణ్య నదీ పులిన పులిన ఆచార్యుల వారు అరణ్య నదీ పులిన గిరి గృహ ప్రదేశే కాబట్టి అయ్యా అరణ్యాల్లో చేయండి అరణ్యాల్లోకి పోలేము ఎందుకని వేరే వాళ్ళు చేరిపోయి ఉన్నారు ఇంతకుముందు ఓము ఇప్పుడు డాము ఇప్పుడు అడిగిపోలేము అరణ్యాలు లేవు కాబట్టి నదీ పులిన కాబట్టి నదీతీరాల్లో చేయాలి అన్ని చోట్ల నదులు ఉండేందుకు అవకాశం లేదు ఉన్న నదుల్లో కూడా నీళ్లు లేవు నదీ పులినా ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి అరణ్య నదీ పులినా గిరి కొండ ప్రదేశాల్లో చేయాలి కొండల్లో కూడా అన్ని చోట్ల ఉండవు గుహ యాడి నుంచి వస్తుంది గుహ కాబట్టి ఈ నాలుగు చూస్తే నాకు అనిపించింది మనకు దొరికేది గుహ ఏది మన ఒక రూము కాబట్టి ఒక గుహలో ఒక పులి పోలీ రెండోది బోదు సరేనా కాబట్టి పూజా గది ఒకటి పెట్టుకొని సపరేట్గా ఏది ఉన్నా లేకపోయినా మనం దాన్ని పెట్టుకోవాలి అంతేగాని ప్రతి ఇంట్లో చూడండి మీకు పాక చాలా ఇప్పుడు కిచెన్ ఉందనుకోండి వంటగది లేకుండా ఏ ఇల్లు అయినా ఉందా చెప్పండి పూజా గది లేని ఇల్లు నేను చాలా చూపిస్తాను ఈ వంట జరగాలంటే ఆయన ఉండాల వంట పెట్టాలంటే ఆయన ఉండాలి శివుడు అర్థమవుతుంది మీకేం తెలుసు స్వామీజీ ఒక ఇంట్లో అన్న నేను బ్రహ్మాండం కట్టి నన్ను తీసుకెళ్తే ఒకప్పుడు నేను వెళ్ళి అదంతా ఇల్లు అంతా చూసి నేను అంత అంతా బాగుంది ఏం చెప్పండి స్వామిజీ అని ఇంతకద్ద ఇల్లు కట్టావు మరి ఒక పూజా గది లేదన్నా ఆయన అన్నీ చూపెట్టావు చూడు బాత్రూమ్ ఎంత ఉండదు ట్వెల్వ్ ఒకడే కదా చేస్తాడు ట్వెల్వ్ బై ట్వెల్వ్ అయ్యింది ఎవరు అసలు నీకు ఇచ్చేది ఎవరు ఆర్కిటెక్ట్ ఎవరు ఎవడు అసలు సివిల్ ఇంజనీర్ ఎవరు ఏంటి అసలు ఇదంతా కూడా ఒక ఒక చిన్నది నువ్వు భక్తుడు కదా అందుకు కదా నన్ను పిలిచావు లేకపోతే రాజకీయ నాయకులు పిలిచి ఉంటావు కదా హే లేదు స్వామిజీ వందు స్వామిజీ పూజా గది ఉంది స్వామి ఎక్కడి మొత్తం తిప్పావు కదా నన్ను ఆ రోజుల్లో ఇప్పుడే తిరగలేదు మరి అన్నీ చూపించావు కదా మీరు చూడలేదు రెండేది చూపిస్తాను నేను చాలా ఇంట్రెస్టింగ్గా పోయాను పోతే ఆ వంటశాలలో తీసుకెళ్లిపాడు వంటగదిలోకి తీసుకెళ్ళి ఆ పైన అంతా ఉంది ఒకటి బండలాగా పరిచి దాని మీద ఆమె పళ్ళాలు వెళ్ళాలని పెట్టి ఉన్నది కింద చూపిస్తాను నాకు ఊరే నాయన బాబోయ్ అప్పుడు నిజమే అంటే అదొక మెస్సేజ్ చేసి అట్లా తలుపు ఉంటే నాకు కనపడలే అప్పుడు తీసిది అంటున్నాడు ఇంతకన్నా ఆయనకి స్థలం దొరకలేదా ఈ బిల్డింగ్లో ఏమయా మూఢంతస్తుల మేడలో ఇదేనా స్థలము అంటే అతను ఏం ఆలోచించలేను కదా మీ ఉద్దేశం ఈ జన్మలో ఇంత బిల్డింగ్ ఇచ్చాను నన్ను ఇట్లా చేసావు నేను ఈ సైజెస్ మాత్రం కరెక్ట్గా రాసుకొని పోతున్నా సరేనా ఏమి వచ్చే జన్మలో తమరికి ఓన్లీ దిస్ మచ్ అంతే ఇంక ఇంతకు మాత్రం ఇవ్వను అనుకోడా పరమేశ్వరుడు ఎందుకని అంటే మనం ఒక గది పెట్టుకుంటే ఆ గదిలో హాయిగా చేసుకోవచ్చు అంతే కాబట్టి ఇప్పుడు ఆచార్య వారు చెప్పారని మీరు కొండలకి వెళ్ళడము అది అంతా చేయబాకండి ఇప్పుడు లేని పని గొడవలు అవన్నీ అయ్యే పనులు కానీ కాదు ఇప్పుడు అన్నీ మారిపోయినాయి ఇప్పుడు భగవద్గీతకు వస్తే కూడాను పూర్వంలాగా చెప్పలేకపోతున్నావు ధ్యానం చెప్పేటప్పుడు చలోజన కుషోత్తరం అని అనేటప్పుడు చెప్పేవాడు ఆయన విధంగా మీకు కూడా చెప్పాను నేను ఆ చూడండి మీకు చెప్పిన తర్వాతే యజ్ఞాల్లో ఎంతో మార్పు వచ్చింది కనుక వివిక్త దేశ ఇక్కడ ఎందుకని నువ్వు ఉంటావు అక్కడ వివిక్త దేశ ఆ అసలు వాస్తవానికి ధ్యానంలో నువ్వు ఒక్కడేవి లేవు పరమేశ్వరుడు ఉన్నాడు నీ కూడా పరమేశ్వరుడు అదే తమాషా అదే బ్యూటీ లేకపోతే ఒక్కడే బాగా ఉంటే భయం కాదు ఇప్పుడు అరణ్య ప్రదేశంలో కూర్చున్న కళ్ళు మూస్తే భయం కదా ఏదైనా పాముగి మూస్తే అట్లనే రాదనే ధైర్యం ఎందుకని పరమేశ్వరుడు ఉన్నాడు కనుక అందువల్ల నిర్జన ప్రదేశంలో అనుకూలమైనటువంటి ప్రదేశంలో కూర్చోడం ఇది ఇది మనకు ఉపనిషత్తుల్లో కూడా అదే ఉంది ఏకస్తపోద్విరధ్యాయి వేదంలో ఏకస్తపో ద్విరధ్యాయి తపహ అంటే తపస్సు ఏదైతే నువ్వు చేస్తున్నావో ఏకస్తపో ఏక తపహ అంతే తపస్సు చేయడానికి ఒక్కడవే ఉండాలి అధ్యయనం తపస్సు చేయడానికి ఒక్కడివే ఉండాలి ద్విరధ్యాయి స్వాధ్యాయానికి ఇద్దరు ఇద్దరు అంటే ముగ్గురు ఉండొచ్చు ముప్పై మంది ఉండొచ్చు యాభై మంది ఉండొచ్చు వంద మంది ఇది మనకు జరిగేది ఇప్పుడు స్వాధ్యాయమే కనుక స్వాధ్యాయానికి బహువచనం అనేక మంది తపస్సు ధ్యానము ఇది కేవలం నీకు భగవంతుడి సంబంధించిన విషయం గనక నీవక్కడవే ఉండాలి అందువల్ల ఏకాకి యత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ ఏది భగవద్గీత ఏకాకి నువ్వొక్కడవే ఉండాలి యత చిత్తాత్మ యత నియమిత చిత్త ఆత్మ చిత్త ఆత్మ దేహం కాబట్టి దేహాన్ని మనసుని దేహ మనస్సుల్ని యత నియమించి ఉండాలి ఏ కాకి నువ్వు ఒంటరిగా ఉండాలి సరేనా ఏకాంతంలో ఉండాలి దేహాన్ని దేహేంద్రియ మనసుల్ని నిగ్రహించి ఉండాలి నిరాశీహి చూచరా మనసు కేవలం ఇంద్రియాల దేహమే కాదు మనసు మనసులో గనక ఆశలున్నవా నువ్వు మళ్ళీ పరమేశ్వరుడు గురించి ధ్యానం చేయలేవు నిరాశీహీ అవసరం లేదు ఎందుకని ఆశ లేనివి కాడు కాదు నువ్వు ఇచ్చ లేకపోలేదు ఉంది అది మోక్ష ఇచ్ఛ అందుకని నేను ముముట్ అంటున్నాను నీకు భగవంతుడే కావాలి గనక ఏకాకి యథ చిత్తాత్మ నిరాశిహి అపరిగ్రహ చూడు ఇవన్నీ ఎందుకంటే ధ్యానానికి ముందు ఇవన్నీ కావాలి ఆరోధ్యాయం అపరిగ్రహ నాకు అది కావాలి ఇది కావాలి వాళ్ళది కావాలి ఏళ్ళది కావాలి ఇది వస్తే బాగుండు అది వస్తే బాగుండు నాన్సెన్స్ ఎందుకని అవన్నీ అవసరం లేదు మనకు ఏవైతే అవసరమో అవి పరమేశ్వరుడు ఇచ్చాడు మనకు మనకి ఏమైనా లేవు అని అంటే అవి మనకు అవసరం లేదని అర్థం వాటిని మనసులో ఎక్కించుకుంటే వాటిని హృదయంలో కుక్ ఆ తర్వాత పరమేశ్వరుడిని ఎక్కడ నిలుపుకోవాలనో మనకే ప్రశ్నార్థకంగా మిగిలిపోద్ది కాబట్టి కొందరికి ఈ అపరిగ్రహ చాలా ఇంపార్టెంట్ అవసరం లేకపోయినా ఎన్నో ఉంటాయి వాళ్ళ దగ్గర దానికి ఎన్నో చెప్తారు రీజన్స్ ఎన్నో చెప్తారు రేపు ఎట్లా ఉంటుందో ఎవడికి తెలుసు అంటే ఏంటి ఇద్దరు ఫ్రెండ్స్ ఓ బావి గట్టును కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది వాళ్ళకి జనం వస్తున్నారు ఇలాగ జనం వస్తుండే ఇదేం జనం అందరికీ పోతారు ఎవరికి వేస్తారో తెలియదు ఎవరిని ముంచుతారు దాన్ని అని మాట్లాడుతుండడంలో వాడు పడ్డాడు అది దిగుడు బావి పెద్దది పడేటప్పటికీ ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు నుంచి ఓడలంతా దిగుండాయి ఒకదాన్ని పట్టుకొని ఎట్లాగో నిలబడిపోయాడు చాలా లోతుగా ఉంది బావి వాడు ఓగుతూ ఉన్నాడు వీడు ఇంకో చెట్టు పక్కన ఉంటే దాన్ని గట్టిగా పట్టుకొని వాడి చేయి అందించి నీ చెయ్యి నీ చెయ్యి నన్ను పట్టుకో చెయ్యి అంటే అక్కడే ఉన్నాడు వాడేమో ఇవ్వరా చెయ్యివరా నేను లాగేస్తాను నిన్ను అంటాడు లేకపోతే లోపల పడిపోతాడు వాడు ప్రాణం పోదేమో చాలా లోతుగా ఉంది వాడు ఇవ్వడే ఇవ్వలే నీ చెయ్యివ్వరా అంటాడు చూడండి తమా చూడండి ఎట్లా ఉందో వాడు చచ్చే పరిస్థితిలో ఉన్నాడు ఊగులాడుతూ ఉన్నాడు చెయ్యవాడు వీడు ఆలోచన చేశాడు ఫ్రెండు వీడిని ఎట్లా పోగొట్టుకుంటాం చెయ్యివ్వరా నేను నిన్ను తీసుకుంటానంటే వాడు ఇవ్వడంలే అప్పుడు అన్నాడు వీడు ఒరే ఒరే వీడి క్యారెక్టర్ ఇది కానీ నా చెయ్యి తీసుకోరా అన్నాడు వాడు పట్టుకున్నాడు సేమ్ ఏం నో డిఫరెన్స్ నువ్వు చెయ్యి ఎవరు అంటే వాడు ఇవ్వాలి ఎందుకంటే ఎప్పుడు చాపినాడు కాదు చెయ్యి ఇంకొకరి వైపు పంపించిన కాదు ఎప్పుడు తీసుకున్నాడే స్వాముల వాళ్ళలాగా అందువల్ల అదే నా చేయి పట్టుకోరా అనేటప్పటికీ అబ్బా నీ చేయి ఇది అపరిగ్రహ పరిగ్రహ అపరిగ్రహ అర్థమవుతుందా ఇప్పుడు ఇవన్నీ లోపల చేరిపోయి ఉంటాయి వీటి వీటి ప్రభావం ఎక్కడ పడుతుంది అంటే ధ్యానం మీదనే పడుతుంది ఇంకేమి లేదు మనకి ఏ లోపల ఉండకూడనివి ఉండినా అవన్నీ తొంగి చూచేది తొంగి చూడాలి అనుకుంటే ధ్యానాన్ని కూర్చోవాలంతకన్నా మార్గం లేదు అందువల్ల ఏకాకీ యత చిత్తాత్మ నిరాశీ అపరిగ్రహ కలిసా అట్లాగే నువ్వు వివిక్త దేశ ఆసీన ఆచార్యుల వారు చూడండి విరాగ చూచారా నిరాశీ అపరిగ్రహ అని అక్కడ స్వామివంటి విరాగ విరాగ ఏంటి విరాగ విగత రాగ విరాగ రాగం లేకుండా ఉండడం లోపల ఇది నాకు కావాలి అది నాకు కావాలనేటువంటి రాగం లేకుండా ఉండడం విరాగం దేనికి సంబంధించింది మనస్సు కదా దీన్నేమంటారు శమ మనస్సు మనోనిగ్రహ శమ కహ మనోనిగ్రహ కాబట్టి మనసును నిగ్రహించుకోవడం విరాగ అనడంలోనే నిగ్రహించుకోవడం రాగం అనేటువంటిది మనసులో ఉంటుంది విరాగ విగత రాగ విరాగ క్లియర్ ఇది శమం దీన్నే శాంతం అని కూడా అంటారు మనసు శాంతించడం విరాగో విజితేంద్రియ సిని విరాగ మనసులో రాగం లేకుండా ఉండడం మనో నిగ్రహం విజితేంద్రియ జితేంద్రియ ఇంద్రియాని ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనకు జితాని జితాని ఇంద్రియాన్ని జితేంద్రియ విజితేంద్రియ వి మళ్ళీ ఉపసర్గ ప్రిఫిక్స్ విశేషణ జితాని ఇంద్రియాని విజితేంద్రియ అది ఆడు చక్కగా ఒక్కసారి ఇంద్రియాలను నిగ్రహిస్తే మళ్లీ ప్రపంచం వైపు పరుగులు తీయకూడదు అంత చక్కగా నిగ్రహించడం ఏదైతే ఉందో జితేంద్రియ అంటే సరిపోద్ది కానీ విజితేంద్రియ మళ్లీ ఆ వైపు తిరిగి చూడకుండా ఉండాలి అంటే వాటిలో ఉండేటువంటి దోషాలు ఇంద్రియ దోషాద్వా ఇంద్రియాలలో ఏ దోషాలైతే ఉన్నాయో అవన్నీ మనసుకు గనక చక్కగా గన పట్టుంటే ఇది మళ్ళీ దాని వైపుకి వెళ్లకుండా ఉంటుంది గనక విజితేంద్రియ విశేషణ జితాని ఇంద్రియాని విజితేంద్రియ ఇది దీన్నేమంటారు అది శమం ధమం ఇది దమం శాంతం దాంతం వివిక్త దేశ ఆసీనో విరాగో విజితేంద్రియ చూచారా ఇలా అయిన తర్వాత ఇప్పుడు తమ్ పూర్వోక్తం ఏకం అనంతం ఆత్మానం అనన్యధీ భావ ఏత చింతేత ధ్యాయ ఇప్పుడు చూచారా ఇలా అయిన తర్వాత కూర్చొని ధ్యానం చేయాలి ఇది నిధిధ్యాస ఇంకా కొద్ది జాగ్రత్తగా అర్థం చేసాం ప్రాక్టికల్ ఇక్కడ అనన్యధీ రెండవ భావన లేకుండా ఉండాలి మనసులో రాగాలు లేవు ఇంద్రియాలు జయింపబడ్డాయి సరేనా భావయేత్ ఎట్లా భావయేత్ ఇది నిధిధ్యాస గనక ప్లీస్ ఇది దృశ్యానవిద్ధ సవికల్ప సమాధి గతంలో చెప్పుడు అని మీకు ఎక్కడ దృగ్దృశ్య వివేకం దృశ్యానవిద్ధ సవికల్పం ఏంటో తెలుసా ఇదిగో కామాధ్యాహ చిత్తగా దృశ్యాహ తాక్షిత్ేణేతనం ధ్యాత్ దృశ్యానువిధోయం సమాధి సవికల్పక సవికల్ప సమాధి ఇదే భావ్యత్ బాగా చేసుకోండి ఇది యోగ సమాధి అంత వేరు ఇది జ్ఞాన సమాధి అండర్స్టాండ్ ఇోండి దృశ్యానువిద్ధ సవికల్పం ఇది దృశ్య అనువిధ అంటే దృశ్య సంబంధ అనువిధ అంటే సంబంధ దృశ్యానికి సంబంధించినటువంటి సమాధి సమాధి అంటే ఏదో ఇలా కూర్చొని అది కాదు మీకు తెలుసు కదా ధి అంటే బుద్ధి సమ అంటే సమంగా ఉండేటువంటి బుద్ధి కథలకుండా అక్కడుంటే అదే సమాధి ఇంకేదో కాదు సమాధి అంటే అండర్స్టాండ్ ఇది సవికల్ప సమాధి ఎందుకో తెలుసా దృశ్యానువిద్ధ సవికల్పం ఇది భావయ్యత్ తర్వాత అది శబ్దానువిధ సవికల్పం నెక్స్ట్ శ్లోక జాగ్రత్తగా వినండి ప్లీజ్ ఎందుకంటే ఇది మీరు చేయాల్సిందే విని వదిలిపెట్టేది కాదు విని వదిలిపెట్టడంలో మీరు ఎక్స్పర్ట్స్ దాన్ని నాకేం సందేహం లేదు కానీ ఇది మీరు చేయాలి భావ ఏత్ ధ్యా కామాధ్యహ చిత్తగా దృశ్యాహ సేనా అందుకని మొన్న ఉపన్యాసంలో కూడా మీకు ఈ దృశ్య సంబంధమైనటువంటి విషయాల్ని తొలగించడానికి ఎందుకు చెప్పానంటే ఇదిగో కామాధ్యహ కామము క్రోధము లోభము ఇట్లాగే రాగము ద్వేషము అసూయ ఈర్ష ఇవన్నీ ఉన్నాయే మొదలైనవి ఎట్సెట్రా కామాద్యాహ చిత్తగా మనసులో దృశ్యా దృశ్యములు ఇవన్నీ ఇవన్నీ దృశ్యములు నూ ద్రష్ట కామాద్యా చిత్తగా దృశ్యా తాక్షిత్వేన చేతనం చేతనం తత్ సాక్షిత్వేన ధ్యాత్ ఇవి మనసులో నీకు ఇవన్నీ వచ్చిపోతూ ఉంటే సీరీస్ దృశ్యం మొదట వచ్చిపోతూ ఉంటాయి కాదు వాటిని సాక్షిగా చూడడం ఇప్పుడు చోట మీరు రోడ్లో నిలబడుకొని ఉండరు చాలా కార్లు అవి ఇవి పోతూ ఉన్నాయనుకోండి మీరు బస్ స్టాప్లో ఉండరు వాటిని అంతా మీరు చూస్తున్నారు వాటితో మీకు ఏమి సంబంధం లేదు అవి ట్రాఫిక్ పోతా ఉంది మీరు చూస్తూనే ఉంటారు మీకు వాటికేమి సంబంధం లేదు అట్లాగే ఒక ఏదైతే లోపల నీకు దృశ్యాలు ఎందుకని నువ్వు కళ్ళు మూసుకొని ఏకాంతంలో కూర్చున్న మనసులో ఉన్నవి గనక కామాధ్యాహ చూడే ఇది ధ్యానం నిధ్యాసన ఇవి నిన్ను కదిలిస్తూ ఉంటాయి అవన్నీ వస్తాయి మనసులోకి ధ్యానానికి కూర్చున్నప్పుడు ఇవన్నీ వస్తాయి ఎవరికి మనం డబ్బులు ఇవ్వాలని వస్తాయి వాళ్ళు ఎవరు మనకివ్వాలని వస్తుంది ఎవరెవరు రేపు వస్తారో వస్తుంది ఎవరు ఏం చేశారో వస్తాయి ఇవన్నీ వస్తూ ఉంటాయి కాదు ఇవి ఎప్పుడైతే నీకు కనపడుతూ ఉన్నాయో అవన్నీ దృశ్యములు నువ్వు దాటిని చూస్తూ ఉన్నావు సాక్షిత్వేన చేతనం సాక్షిత్వేన కాబట్టి ఏదైతే సాక్షి రూపంగా ఉందో సాక్షాత్ యక్షతే ఇది సాక్షి చైతన్యం ఏదైతే ఉందో ఆత్మ అదే నీవు అనేది ఇంతవరకు తెలుసుకున్నాం గనక అఖండానందం అద్వయం సత్యం జ్ఞానం అనంతంయత్ తత్ పరంబ్రహ్మ అహమేవా అని తెలుసుకున్నావు గనక ఇప్పుడు నీవు చైతన్యమే గనక మనసులో కదిలేటువంటి కామాద్యా చిత్తగా దృశ్యా తత్ సాక్షిత్వ చేతనం ధ్యా దృశ్యానువిధోయం అయం దృశ్యానువిద్ద సమాధి సవికల్ప అయం సమాధి దృశ్యానువిద్ద సవికల్పహ దృశ్యానువిద్ద సవికల్ప సమాధి కనుక ఏకాంత ప్రదేశంలో కూర్చోవడం లేదా నీ గదులను కూర్చోవడం విరాగ మనసులో ఏ విధమైనటువంటి రాగాలు లేకుండడం విజితేంద్రియ చక్కగా ఇంద్రియాలు ఆ టైం వరకు సరేనా భావయేత్ ధ్యాయేత్ ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నావు కామాధ్యాహ చిత్తగాహ దృశ్యాహ ఏవేవైతే మనసులో కదులుతూ ఉన్నాయో వీటన్నిటిని కూడాను సాక్షిత్వేనా సాక్షిగా వాటితో సంబంధం లేకుండా ఎందుకని అవి పోతూ ఉంటాయి ఎంతో టైం ఉండవు ఇప్పుడు ఈ సెకండ్లో ఒకటి వచ్చింది అనుకోండి ఈ ఆలోచన ఐదు సెకండ్లో అయ్యేటప్పుడు ఇంకొక ఆలోచన మారిపోద్దు సో అంతకుముందు ఉన్నది ఇప్పుడు లేదు ఇప్పుడు కొత్తది వచ్చింది అది ఉన్నప్పుడు దాన్ని చూచాను ఇది ఉన్నప్పుడు దీన్ని చూస్తున్నా ఇది పోయింది మళ్ళీ ఒకటి వచ్చింది దాన్ని చూస్తుంది అన్ని దృశ్యాలే దృ బ్రహ్మా దృశ్యం మాయా ఏదైతే మార్పు చెందుతూ నీకు కనపడుతూ ఇవన్నీ దృశ్యాలు ఇది దృశ్యాను విద్ద సవికల్పం సవికల్పం వాటితో నువ్వు తదాత్మ చెందేవనుకోండి సినవు భగ్నం అయిపోతుంది నిధి నేను ఆత్మ అనేది పోతుంది ఎందుకని మమ నాది అనేది వస్తుంది అహం పోతుంది అహమేవ పరంబ్రహ్మ అహమేవ యత్ సత్యం జ్ఞానం అనంతం తత్ పరంబ్రహ్మ అహమేవా ఇది నువ్వు తెలుసుకున్నది ఇప్పుడు అహం నువ్వు నేను అనే సంబంధించిన వాడివి కానీ మమ కాదు కానీ మమ వచ్చేస్తుంది ఏ ఆలోచన అయితే ఉందో అది దేనికి సంబంధించిందైనా కావచ్చు అమ్మాయి వివాహం కావచ్చు అబ్బాయి సీటు విషయం కావచ్చు ఏది వచ్చినా అది దృశ్యం నీకు నిధిధ్యాసనంలో అది దృశ్యం ఆంతర్యంలో కనపడతా ఉంది దృశ్య దృశ్య సంబంధమైనటువంటిది దాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు చూచేటువంటి నీవు చూడబడేటువంటి దానికన్నా కూడాను అన్యమై ఉన్నావు కాబట్టి అది నాది అనుకున్నప్పుడు ఇక నిధిధ్యాస కొనసాగదు ఇక దాని గురించి ఆలోచిస్తాం ఇప్పుడు అబ్బాయి సీట్ అన్నీ వస్తుందో రాదో ఒకవేళ రాకపోతే ఏం చేయాలి అలా చేస్తామా లేకపోతే డొనేషన్ కట్టాలనా లేకపోతే ఎవరి దగ్గరకన్నా వెళ్ళాలన్నా లేకపోతే ఇంకో పొలిటీషియన్ పట్టుకుంటామా చూచారా పోతా ఉంటుంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోతావు నీకు తెలిసే అవకాశమే లేదు నిధిధ్యాస ఫైల్ అందువల్ల నిధిధ్యాసలో ఉన్నంతవరకు ఏ నీకేం సంబంధం లేదు ఇక యథ చిత్తాత్మ విజితేంద్రియ విరాగ అందువల్ల వాటిని సాక్షిగా చూస్తూ ఉండడం అది మమ అని అన్నావా निधिध्यास दबली निधिध्यास अहमेवा अहम चिन्मात्र अनमें दृश्या इद्त अनीत्यम नित्य आत्मस्वरूपाने का मम ले अहमे गाने मम ले ममेती बध्यते जंतु न ममेती विमुच्यते మమేతి బధ్యతే జంతు మమ ఇది జంతు బధ్యతే నాది అనుకున్నవా బంధం నా మమేతి విముచ్యతే నాది కాదు అనుకున్నవా ఇది ముక్తి కాబట్టి అది వస్తు పోతుంది నేను చూస్తున్నాను గనక చూసేటువంటి నేను చూడబడేటువంటి ఆ వస్తువు కన్నా అన్యమైనటువంటి దాన్ని వాణ్ణి ఇది దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి నెక్స్ట్ చూడండి తమాషా ఇంత ప్రాక్టికల్ చూడండి ఇప్పుడు నువ్వు కూర్చుంటే ధ్యానానికి లోపల నుంచి ఇంకేయమీ లేదు ఏం కదలతదిక యోగంలో యోగ చిత్తవృత్తి నిరోధ పతంజలి మహర్షి ఇట్స్ ఆల్సో గుడ్ నేను కాదన్నా లేదు ఆచార్య వారి చిత్తవృత్తుని నిరోధించాలి అని అంటుంటే ఒక్కొక్క ఆలోచన వస్తుంటే దాన్ని నువ్వు నిరోధిస్తుంటే ఇంకొక ఆలోచన వస్తుంది దాన్ని నిరోధిస్తే ఇంకొక ఆలోచన వస్తుంది దాన్ని నిరోధిస్తే ఇంకొక ఆలోచన వస్తుంది ఇక్కడ నువ్వు సాక్షి గనక తత్ సాక్షిత్వైన చేతనం ఎప్పుడైతే నువ్వు సాక్షి మాత్రంగా ఉండావో ఇంకోటి రావడానికి అవకాశం లేదు వచ్చిందనుకోండి దానికి కూడా నువ్వు సాక్షి ఇంకో కూడా వచ్చిందనుకోండి ఇంకోదానికి కూడా సాక్షే ఇది యోగానికి జ్ఞానానికి ఉండేటువంటి పెద్ద తాడా ఇప్పుడు లోపల ఏవైతే నీకు కదులుతూ ఉన్నావో ఇవిప్పుడు నిన్నేం బాధ పెట్టవు ఇక్కడ అంతేనా నీకు ఏ ట్రబుల్ లేదు ఇప్పుడేమొస్తుంది తెలుసా హాయిగా ఉన్నావు లోపల కామాద్యాహ చిత్తగా దృశ్యాహా అర్థమైపోయింది నువ్వు సాక్షిత్వేనా నిధిధ్యాసనం అహం బ్రహ్మాస్మి అహమేవ పరంబ్రహ్మ సత్యమేవా జ్ఞానమేవా సత్యం జ్ఞానం జ్ఞానం అనంతం జ్ఞానం క్లియర్ బయట నుంచి శబ్దాలు లోపలుండేటువంటి దృశ్యాలు ఏవైతే నీకు కనిపిస్తున్నాయో అంటే ఎందుకు దృశ్యం అంటున్నానంటే ఇతరులకు అర్థం కాదు నీకే అర్థమవుతుంది లోపల నుండేటువంటివి అందుకని దృశ్యం అంటున్నాను ఓకే ఇప్పుడు బయట శబ్దాలు ఏదన్నా రావచ్చు అక్కడి నుంచి నీ నిధిధ్యాస భగ్నం అయ్యేటువంటి అవకాశం ఉంటది నెక్స్ట్ ఆత్మన్విలాప్యుధీ భావేదేకమాత్మానం నిర్మలాకాశవత్సా ఆత్మన్యేవా అఖిలం దృశ్యం చూడండి అఖిలం దృశ్యం ఆత్మన్యవ ఆత్మని ఏవా అఖిలం దృశ్యం ప్రవిలాప్య లోపల ఏవైతే ఉన్నవో చూడండి దృశ్యాలు ఏవైతే ఉన్నావో వాటినన్నింటినీ కూడాను అఖిలం దృశ్యం ఆత్మని ఏవ ప్రవిలాప్య అన్ని ఆత్మలో లయించిపోతూ ఉన్నాయి కదులుతూ ఉన్నాయి లయించిపోతున్నాయి కదులుతూ ఉన్నాయి లయించిపోతున్నాయి మనసులోకి దృశ్యాలు వస్తున్నాయి అలాగే ఆత్మలో లయించిపోతున్నాయి ఎందుకని ఎక్కడా నీకు సంగత్వం లేదు అసంగోహం అసంగోహం సాక్షి స్వరూపేణ సరేనా అలాగొచ్చి పడిపోతున్నాయి అంత ఇంకేమీ లేదు అలాగే వచ్చి పడిపోతున్నాయి వాటి రూపాలు లేకుండా పోతా ఉన్నాయి ప్రభిలాప్య అలా చేయించింది దేంతో చేయాలండి ధియా బుద్ధియా ధియా బుద్ధియా బుద్ధి చేత తృతీయ బుద్ధి చేత కాబట్టి ఇంతవరకు నీకు సంస్కరిపబడిన బుద్ధి ఉంది దాని చేతనే ఎప్పుడైతే నువ్వు సాక్షి మాత్రంగా ఉన్నావో ఇవన్నీ కూడాను లయించిపోతూ ఉన్నాయి విలాప్య ప్రకర్షణ చక్కగా లయించిపోతూ ఉన్నాయి సుధీహి ధీహి బుద్ధి సుధీహి సుష్ఠుధీ ఆ చక్కని వివేకవంతుడతను ఎవడైతే తన బుద్ధి చేత సమస్తమైనటువంటి దృశ్యాన్ని ఆత్మలో లయింపజేస్తూ ఉండాడు అటువంటి వాడు సుధీ సుష్ఠు ధీ వాడే జ్ఞానాన్ని అందుకోగలడు గీతలో లేదు ధ్యాన సర్వోపనిషదో గావో దోగ్ గోపాల భోక్త ఎవరు సుధీహి సుధీ భోక్త చక్కటి బుద్ధి కలిగిన వాడు వివేకవంతుడు ఎవరైతే ఉండాడో అతడక్కడు మాత్రమే దీన్ని సాధించగలడు సుదీహి కాబట్టి దృశ్యాలన్నిటినీ కూడాను ఏవైతే మనసులో కదులుతున్నాయో వాటిని అంతా ఆత్మలో లయింపజేసిన తర్వాత అహంబ్రహ్మాస్యమనేటువంటి భావనలో నువ్వు ఉండి ఏది కదులుతూ ఉండినా అది కదిలితే పర్వాలేదు అది నిన్ను కదిలించకుండా నీవు ఉండి అవన్నీ కూడాను ఆత్మయందు ప్రవిలాప్య వచడిపోతూ ఉంటే ఇప్పుడు భావయేత్ భావయ్యేత్ చింతేత్ ధ్యాయేత్ దేన్ని ఏకం ఆత్మానం మళ్ళీ అదే అదే ఆత్మని అనంతం ఏకం ఆత్మానం భావయేత్ ధ్యాయేత్ చింతయేత్ చక్కగా నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు ఆత్మ ధ్యానంలోనే నువ్వు ఉన్నావు ఇంతకు ముందు ఇప్పటికేంటో తేడా తెలుసా ఎలా ఉన్నావు అంటే నిర్మలాకాశవత్ సదా సదా ఇంపార్టెంట్ నువ్వు ఎంతసేపు ధ్యానం చేసినంతసేపు సదా కాలవాచకం సదా నిర్మలాకాశవత్ ఇది శబ్దానవిద్ద సవికల్పం ఇది శబ్దాన విద్ధ సవికల్పం ఎందుకో తెలుసా అసంగ మీకు ఎన్ని జ్ఞాపకం ఉండవలే మర్చిపోవడం ఎక్స్పర్ట్స్ అసంగ సచిదానంద్రభోద్వైతవర్జిత చూసారా అది అసంగహ నేను ఏ సంగత్వం లేనివాణ్ణి సచిదానంద స్వరూపోహం సచ్చిదానందనందం సత్యం జ్ఞానం అనంతం స్వప్రభో నా గొప్ప ప్రభు కాదు స్వప్రభ స్వప్రకాశక ఆ స్వప్రకాశం నన్ను ప్రకాశింపజేయడానికి రెండవ ప్రకాశం అవసరం లేదు స్వప్రకాశం నేను ఆత్మ ప్రకాశం ఎప్పుడు నిరంతరం కూడా ప్రకాశిస్తూనే ఉన్నా కనుక అసంగహ దేంతో సంగత్వం లేని వాడిని సచిదానందహ సత్యం జ్ఞానం అనంతమైనటువంటి వాడిని స్వప్రభ స్వప్రకాశమైనటువంటి వాణ్ణి ద్వైత వర్జిత రెండవదే లేదు ద్వైత వర్జిత దాని నుంచి విడిపడినటువంటి వాణ్ణి ఎందుకని అహం బ్రహ్మాస్మి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అది ఇంతమంది చూచాం కదా పూర్వోక్తం మళ్ళీ నిత్యశుద్ధ విముక్త ఏకం అఖండం అద్వయం అనంతం ఇవన్నీ అయితే చెప్తున్నాయి కాబట్టి రెండవ వస్తువు లేనిటువంటివి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ చూచారా అసంగ సచ్చిదానంద ప్రభో ద్వైతవర్జి అస్మీతి శబ్దానువిద్ధోయం స వికల్ప సమాధి సవికల్పక అస్మితి అహమస్ ఏ విధంగా అసంగ అస్మి సచిదానందమి అది అక్కడ స్వప్రభ అస్మి ద్వైతవర్జిత అస్మి అస్మి ఇది సంగత్వం లేకుండా ఉన్నాను సచిదానంద స్వరూపంగా ఉన్నాను స్వప్రకాశంగా ఉన్నాను రెండవది తెలియకుండా ఉన్నాను ఏకంగా అద్వయంగా అద్వైతానుభూతిలో ఉన్నాను అస్మి ఇది శబ్దానువిద్ధోయం ఇది అయం శబ్దానువిద్ధ సమాధి శబ్దానువిద్ధ సవికల్ప సమాధి శబ్దానువిధ శబ్ద సంబంధమైనటువంటిది అనువిద్ద సంబంధ ఇప్పుడు ఇంతకుముందు శ్లోకాలు ఏం చేశావు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ లోపల మనకు ఏవైతే దృశ్యాలుగా వస్తున్నాయో కామాధ్యాహ వాటినన్నింటినీ కూడాను ప్రభిలాప్య ఇప్పుడు అవేం చేయడం లేదు లోపల ఉండేవి ఏమి చేయడం లేదు అవగాహన మనకు వచ్చేసింది కానీ బయట నుంచి ఏవేవో వినపడుతున్నాయి రకరకాలుగా వినపడుతూ ఉన్నాయి ఇవి ఏమవుతున్నది ఎప్పుడైతే నువ్వు అసంగ అస్మే సంగత్వం లేకుండా నువ్వు అయం శబ్దాను శబ్దానువిద్ధ సవికల్పహ సమాధి ఇప్పుడు అవి కూడా నిన్ను టచ్ చేయలేవు ఎందుకని టచ్ చేయలేవు స్వామిజీ అవి రాకుండా ఉంటాయి లోపలికి రాకుండా అవకాశం లేదు ఎందుకని చెవి ఉంది గనక చెవి ఉంది గనక శబ్దాదయ వస్తాయి సరేనా కానీ తమాషా ఎట్లంటే శబ్దం రాకుండా పోదు సరేనా డర్రని పోతూ ఉంటుంది అనుకోండి మనకు అర్థమవుతూ ఉంటుంది ఏమని అది బస్సు అని అది ఎన్ని గంటల బస్సు ముది మూడు గంటల బస్సా నాలుగు గంటల బస్సా నాకు దొరుకుతుంది దొరకదు ఇవన్నీ రావు ఇంకా ఆ సౌండ్ వస్తుంది అది పడిపోద్ది గారి తెరుస్తుంది ఆ సౌండ్ వస్తుంది పడిపోద్ది ఇంకో సౌండ్ వస్తుంది శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాత ఓహో పడిపోద్ది అంతే అంతేగాని ఇది వెంకటేశ్వర సుప్రభాతం కదా రాదు అసంగహ అల్లా అని వస్తుంది అనుకోండి అల్లా అంతేగాని మళ్ళీ దాని గురించి మళ్ళీ ఒక ఆలోచన వచ్చేందుకు అవకాశం లేదు అది అక్కడ అస్మితి అసంగ అస్మి ఇది శబ్దానువిద్ద అయం అయం శబ్దానువిద్ద సమాధి స వికల్ప స వికల్పమే లేదు అందులో అంటే బాగా అర్థం చేసుకోండి సరోవరంలో చినుకులు పడుతూ ఉంటాయి చూచారా సరస్సు ఉంటుంది వర్షం వస్తుంది అనుకోండి నీళ్లు పడుతు ఉంటాయి ఏమవుతూ ఉంటాయి ఆ పడుతూ ఉందనుకోండి అంతవరకు అది ప్రత్యేకంగా తెలుస్తుంటుంది పడితే అన్నీ అంతే అన్నీ అంతే ఎప్పుడైతే నువ్వు నిద్యుధ్యాసనంలో ఉన్నావో శబ్దానవిధ సవికల్పంలో ఉన్నావో శబ్దాలను ఆపలేవు శబ్దాలలో ని నిశ్శబ్దం భగ్గనం కాదు ఎన్ని పడుతూ ఉండినా సరేనా తన స్వరూపంలోని విలీనమైపోతూ ఉంటాయి అసంగోస్మి అహం అసంగ అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః అసంగోహం ఇది ఇది శబ్దాను విద్ద సవికల్పం ఇది కూడా మనకు భగవద్గీతలో ఇది ఆత్మ సంస్తంభనకి చింతే శనై ఉపరేతి బుద్ధ్యా ఇక్కడ ధియా బుధ్యా ధృతి సుధీ బుద్ధ్యాధృతి గృహీత శనై శనై కాబట్టి ఈరోజు మీరు రేపు ఉదయం పోయి మళ్ళీ కూర్చున్నారనుకోండి శబ్దాలు వస్తుంటే మళ్ళీ వెళితే ఏంటి స్వామిజీ చెప్పాడే మనం అసంగం ఉండలేకపోయినామే మళ్ళీ అవి మనం లాగుతున్నాయి అనుకున్నారనుకోండి లే ఒక్క రోజుతో రాదు ఒక్క క్షణానికి రాదు అందుకని శనైహి శనైహి మెల్లమెల్లగా ఈ రోజు ప్రయత్నం చేస్తున్నావు నాలుగు రోజుల్లో నీకు డిఫరెన్స్ కనపడుతుంది నలభై రోజుల్లో ఇంకో డిఫరెన్స్ కనపడుతుంది కాబట్టి చాలా కాలంగా చేసేటువంటి సాధకులు ఒక్కసారి కళ్ళు మూసారంటే నిధిధ్యాసంలో రెండవది ఎంటరే కాదు అది ఏదైనా సరే అర్థమైంది ఇది అభ్యాసాత్ ఇది అదే నిరంతర అభ్యస్త నిరంతరాభ్యస్త నిరంతర అభ్యస్త నిరంతరాభ్యస్త నిరంతరం కూడాను చేస్తూ ఉండాలి చేస్తేనే ఇది వస్తుంది ఇంకో విధంగా వచ్చేందుకు అవకాశం లేదు కనుక ఎలాగైతే చినుకులు పడుతూ ఉంటే అవన్నీ కూడాను సరోవరంలో పడి తద్పం ఉన్నాయో కాబట్టి ఆత్మచైతన్యం ఏదైతే ఉందో దాంట్లో పడి ఈ శబ్దాది శబ్దాదులన్నీ కూడాను బయట నుంచి వచ్చేటివన్నీ కూడాను విలీనమైపోతూ ఉంటాయి ఆత్మసంస్థం మనహకృత్వ మనసును ఆత్మ కింద లయింపజేసావు గనక నా కించిదపి చింతయ్యేత్ కించిదపి చింతయ్యేత్ నా ఏ ఒక్కదాన్ని కూడా కొంచెం కూడా ఆలోచించద్దు చింతించవద్దు ఎందుకని చెప్పండి చింతించడానికి ఏమి లేదు దట్ ఈస్ ద పాయింట్ చింతించడానికి ఏమున్నది ఉన్నదంతా ఆత్మేనని తెలుసుకుంటేవే ఇప్పుడు నువ్వు చింతించావంటే ఆత్మ కాని దానిని చింతించాలి ఆత్మను చింతించాల్సిన అవసరం లేదు కారణం నువ్వు అది ఉన్నావు నువ్వు అది ఉన్నావు ఇంకేం చేస్తావు దాని గురించే నువ్వే కదా ఆత్మ ఇంకేం చింతిస్తావు దాని గురించి చింతించావు అంటే అనాత్మని గురించి చింతించాలి అనాత్మని ఎందుకు చింతించకూడదు ఇంతవరకు నువ్వు శ్రవణంలో చూసేసావు అయిపోయి అదే పాయింట్ అందువల్ల మళ్ళీ గుర్తు చేస్తున్నాడు నాకించిదపి చింత దాని గురించి ఏది కూడా చింతించకుండా ఉండు కాబట్టి ప్రారంభంలో నీకు కొద్దిగా కష్టంగా ఉండొచ్చు ఎందుకని ఇంతకాలంగా మనం మరొక విధంగా ఉన్నాం కనుక అందువల్ల శాస్త్రం ఇక్కడ మాట అంటారు శనై శనై అంటే ఎట్లా అంటే లయ్యేత్ చిత్తబాలకం శాస్త్రం లాలయ్యేత్ చిత్తబాలకం పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకో వాడికి ఏం చేస్తాం మనం పోయి లాజిక్ మాట్లాడతాం వాడితో ఎందుకురా ఏడుస్తున్నావు ఏడవడం దుఃఖం నీ స్వభావం ఇది నీ స్వరూపం ఏంటంటావా లే నైనా ఇంకా వాడు వేయి చెప్తాడు ఎందుకురా నువ్వు ఏడుస్తున్నావు లడ్డమ్మ అవును నీకు ఇచ్చాను కదా నాన్న దినేసిపోయాడు నాన్న విషయం అంత్యారా నాన్న విషయం నీకు పెళ్ళైనప్పటి నుంచే నాకు తెలుసు ఇంతకాలం నాకు పెట్టకుండా తిన్నాడు ఇప్పుడు నీకు కూడా పెట్టకుండా తింటున్నాడు సరే అది నాన్న పర్వాలేదు నాయన నీకు రెండునే గునిస్తాను అలా రా ఇలా రాని వాడిని లాలయేత్ చిత్తబాలకం శాస్త్రం చిత్తం మనసు ఏదైతే ఉందో చిన్నపిల్ల లాంటిది ఎందుకంటే గతంలో చాలా చాలా చూసేసి ఉంది అందుకని ఎక్కడ సుఖం లేదు చిన్న పిల్లవాడిని సుఖపెట్టలేము మనం చూడండి వాడికి ఒకటి గునిచ్చామనుకోండి అది కూడా గుని అంటాడు ఇంకోటి గునిస్తే అది కూడా గుని అంటాడు ఈ మనసు కూడా చూడండి బాగా చక్కగా రేపు రేపు చూసుకోండి ఎల్లుండి ఎల్లుండి దీపావళి కదా చేసిన వాటితో తృప్తి పడతారేమో చూడండి ఇంట్లో పటరు తినేటప్పుడు కూడా అంటారు చాలా బాగుండే గారెలు బూరెలు కూడా ఇంటి బాగు బూరి బాగా చేస్తావు అంటే చీమని అంటే ఒకవైపు గారెలుండే కానీ బూరెల మీద కూడా మనసు పోతా ఉంది అర్థమవుతుంది ఎందుకంటే ఇవి అనేక రుచులు అనేక అభిరుచులతో తిరిగినటువంటి మనసు కదా అందువల్ల ఏం చేయాలంటే పిల్లవాడిని ఎట్లాగైతే లాలిస్తామో లాలయేత్ చిత్త బాలకం ఈ మనసు పిల్లవాడిని ఎట్లాగైతే మనం లహించాల వాడిని లాలింపజేయాలను ఆ విధంగా లాలించాలి చేయాలి ప్లీజ్ బావ ఏత్ ఏకం ఆత్మానం నిర్మలాకాశవత్ సదా చూసారా ఇంతకుముందు చిత్తగా దృశ్యా ఇంతకుముందు మన మనోగనంలో దృశ్యాలున్నాయి దృశ్యాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చేటప్పటికి దృశ్యాలు పోయినాయి దృశ్యాలు ఉండడం అంటే ఏంటి ఇప్పుడు గగనంలో ఆకాశంలో దృశ్యాలు ఉండడము అంటే పక్షులు పోవచ్చు మేఘాలు నడవచ్చు ఫ్లైట్ పోవచ్చు ఇవన్నీ కూడాను మనకు ఆకాశంలో కనిపిస్తాయి ఇవి దృశ్యాహ వాటితో నీకేం సంబంధం లేదు ఇప్పుడు అవన్నీ లేకుండా ఉండేటువంటి ఆకాశం నిర్మలాకాశవత్ సదాయింట్ సదా నిర్మలా నిర్మలమైనటువంటి ఆకాశం ఇప్పుడు ఏమీ లేదు నిర్మలమైన ఆకాశం ఎట్లా కేవలం ఇట్స్ బ్లూ బ్లూ కూడా నువ్వు ఆరోపించింది ఆకాశానికి నిలివర్ణం లేదు అనంతమైంది గనక ఆకాశం నీకు పరిమితంగా ఏదో బుట్ట కనుక కనట్టు కనపడతా ఉంది నీకు పరిచ్ఛిన్నంగా కనపడుతుంది ఆ పరిచ్ఛిన్న దృష్టికి సంబంధించింది కానీ ఆకాశానికి సంబంధించింది కాదు కాబట్టి ఆకాశంలో నీలివర్ణం లేదు నీలివర్ణం లేని ఆరోపించబడింది ఆరోపించబడింది కాబట్టి ఏది లేకుండా వినీల ఆకాశం ఎట్లాగైతే ఉందో నిధ్యాసలో హృదయం కూడాను ధ్యానయోగి హృదయం ఇంకొక ఆలోచన లేకుండా ఆత్మస్వరూపంగా ఉంటుంది భావ ఏత్ ఏకం ఆత్మానం నిర్మలాకాశవత్ సదా దృశ్యానువిద్య సవికల్పంలో కనీసం వచ్చిపోతూ ఉంటాయి శబ్దానువిద్య సవికల్పంకి వచ్చేటప్పటికి ఇంకేమీ లేదు నిర్మలాకాశంలాగా నీవు ఉంటావు ఓకే ఇది స్వరూపసిద్ధి ఇది స్వరూపసిద్ధి రూపవర్ణాదికం సర్వం విహాయ పరమార్ధవిత్ పరిపూర్ణచిదానందరూపేణవతి రూపవర్ణాధికం పఠాంతరం ఉంటాయి కొన్ని పుస్తకాలు నామవర్ణాధికం అని ఎట్లా ఉన్నా పర్లేదు కాబట్టి రూపం ఉన్న చోట నామం నామం ఉన్న చోట రూపము రూపవర్ణాధికం జాతి వర్ణం అధికం అంటే మొదలైన ఎట్సెట్రా రూపవర్ణాధికం సర్వం ఏ ఏ రూపాలైతే కనిపిస్తూ ఉన్నాయో ఏ ఏ రంగులైతే తెలుస్తు ఉన్నాయో ఏ జాతులైతే కనపడుతూ ఉన్నాయో అంటే రెండుగా రెండుగా కనిపించేటువంటి సకలాన్ని సర్వం విహాయా విహాయ వాటిని త్యజించి వాటిని విహాయ త్యక్వ త్యజించి మనసులో నుంచి త్యజించి ఎందుకని ఎందుకు త్యజించాలి అవి ఆత్మధర్మాలు కావు కదా ఆత్మలక్షణాలు కావు ఆత్మక రూపం లేదు ఆత్మ వర్ణానికి సంబంధించింది కాదు కాబట్టి రూపవర్ణాధికం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను సర్వం విహాయ సమస్తాన్ని విహాయ త్యక్వ పరమార్థవిత్ పరమార్థ విత్ పరమార్థాన్ని విత్ వేత్తి యహ వేత్తి జనాతి ఎవడైతే పరమార్థతత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో వాడు పరమార్థ ఆత్మను తెలుసుకునేవాడు ఆత్మవిత్ బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మవిత్ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే అవుతాడు ఎందుకని అంతకు ముందే అయ్యున్నాడు కనుక కొత్తగా అయ్యేదేమీ లేదు అంతకు ముందే అయ్యి కానీ వాడికి తెలియడం లేదు అజ్ఞానం చేత జ్ఞానం కలిగితే తెలిసిపోతూ ఉంది బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మమైన వాడే బ్రహ్మం బ్రహ్మైవ సన్ బ్రహ్మం ఆప్నోతి అది ఆడ బ్రహ్మైవ సన్ వాడు బ్రహ్మంగానే ఉన్నాడు ఇప్పుడు ఒక అజ్ఞానం ఉండాడు అనుకోండి వాడు బ్రహ్మం కాకపోడు ఎందుకని వాడు ఆత్మ కదా ఆత్మే బ్రహ్మం కాబట్టి బ్రహ్మైవ సన్ బ్రహ్మ బ్రహ్మ ఆపునోతి వాడు బ్రహ్మమే అయ్యున్నాడు కానీ తెలియడం లేదు తెలిసినప్పుడు నేను పొంది అనుకుంటాడు పొందేది ఏమి లేదు పొంది ఉన్నదే ఉన్నట్టుగా తెలియంది ఇప్పుడు తెలుస్తూ ఉంది కాబట్టి రూపవర్ణాధికం సర్వం విహాయ పరమార్థవిత్ ఈ పరమార్థ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి వాడు పరిపూర్ణ చిదానంద స్వరూపేణ అవతిష్ఠతే ఇది బ్రహ్మాత్మ సిద్ధి పరమార్థవి ఎవడైతే ఉన్నాడో ఇవి వదిలిన తర్వాత పరిపూర్ణ చూడండి వాడేమవుతున్నాడు పరిపూర్ణ చిదానంద పరిపూర్ణ అంటే పరిచ్ఛన్నమే లేదు అనంతవం పరిపూర్ణానికి లొకేషన్ ఎక్కడ చెప్పండి ఇప్పుడు స్వామిది ఎక్కడున్నట్టే వేదిక మీద ఉన్నాడు వాచ్ ఎక్కడుందంటే ఇక్కడ ఉందని చెప్తా ఉంది కదా పరిపూర్ణం ఎక్కడుందో చెప్పండి కాబట్టి అనంత పరిపూర్ణమని ఎప్పుడైతే అన్నావో దానికన్నా అన్యంగా రెండవది లేదు కాబట్టి అది జ్ఞానస్వరూపమే గనక మనం మనం తెలుసుకున్నాం సత్యం త్రికాల అబాధితం కాలత్ర అయ్యే మనం తెలుసుకున్నారు కదా అన్ని కాలాల్లో ఉండేది కాలాతీతంగా ఉండేటువంటిది సత్యం దానికి సంబంధించిన జ్ఞానం సత్య జ్ఞానం అది అనంతమే కనుక రెండవది అయ్యేందుకు అవకాశం లేదు అనంత జ్ఞానం కాబట్టి జ్ఞానం ఆనంద స్వరూపం అయితే చిదానందం చి జ్ఞానం ఆనంద స్వరూపం అనంతమయ్యుంది పరిపూర్ణ చిదానంద స్వరూపేణ కాబట్టి ఆనందస్వరూపేణ అనంతస్వరూపేణ జ్ఞానస్వరూపేణ అవతిష్ఠతే పరమార్థవిత్ ఈ పరమార్థతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు రూపవర్ణాదికం నామవర్ణాదికం విహాయ త్యక్వ వీటన్నిటిని విడిచిపెట్టి ఏవైతే రూపాలు కనపడుతూ ఉన్నాయో అవి నశించిపోతాయి ఏవైతే పరిచ్ఛిన్నంగా ఉన్నావో వెళ్ళిపోతాయి నేను పరిపూర్ణమైనటువంటి జ్ఞానానంద స్వరూపుణ్ణి అని పరమార్థవిత్ పరమార్థ స్వరూపాన్ని వేత్తి యహ జానతి ఎవరైతే ఇలా తెలుసుకుంటూ ఉన్నాడో వాడు స్వరూపేణ అవతిష్టతి తన స్వరూపంలోనే వాడు భాషిస్తూ ఉంటాడు ఎప్పుడు ఎందుకని స్వరూపం లేదు గనక ఏమి స్వరూపం బ్రహ్మాత్మ స్వరూపేణ అవతిష్టతే అదే పాయింట్ ఇంతకుముందు చూచాం కదా పరబ్రహ్మ అహమేవ అదే ఎప్పుడు కూడాను బ్రహ్మంగా ఉండడం అంటే ఆత్మే బ్రహ్మం అది ఇక్కడ ఆత్మే బ్రహ్మం గనక స్వరూపేణ అవతిష్టతే అంటే బ్రహ్మ ఆత్మస్వరూపేణ ఆత్మయే బ్రహ్మము అనేటువంటి స్వరూపంలో అవతిష్టతే దివ్యంగా వాడు శోభిస్తూ ఉంటాడు కదా ఇప్పుడేంటి కేవలం జ్ఞానం చిదానంద పరిపూర్ణ పరిపూర్ణ చిదానంద స్వరూపం దీనికి రూపం ఉందా ఇంపార్టెంట్ రూపం ఉందా అందుకని కదా రూపవర్ణాధికం విహాయ త్యక్వ రూపం లేనప్పుడే స్వరూపం రూపం లేదు స్వరూపం ఉంది కదా రూపం లేదు అందుకని మీకు చాలాసార్లు నేను చెప్తే కొన్ని కొన్ని అంటే ఈ విషయంలో ముఖ్యంగా కొందరు అర్థం చేసుకున్న మీలో కొంతమందికి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉండింది అక్కడ ఇదిగా క్లారిఫై చేస్తాను నేను ఎప్పుడనేవాడిని జ్ఞాని లేడు జ్ఞానం ఉంది భక్తుడు లేడు భక్తి ఉంది దిస్ఇస్ తప్ప ఇప్పుడు ఎక్కడున్నాడు జ్ఞాని చెప్పు నువ్వు జ్ఞాని చూడాలి అని దేహంతో చూడాలి నీ స్టాండ్ పాయింట్లో జ్ఞానికి దేహం ఉంది జ్ఞాని స్టాండ్ పాయింట్లో దేహం లేదు నీ స్టాండ్ పాయింట్లో ఆకాశానికి పరిచ్ఛిన్నం ఘటాకాశం కుండలో ఉండే ఆకాశం అని ఆకాశం స్టాండ్ పాయింట్లో చూస్తే విశాల ఆకాశం కాబట్టి నువ్వు అనుకుంటున్నావు జ్ఞానికి దేహం ఉందని జ్ఞాని నవ్వుకుంటున్నాడు నాకు ఎక్కడ ఉంది ఒకవేళ నాకు దేహం ఉంటే ఈ దేహమే కాదు నీ దేహం కూడా అదే నీ దేహం పో కాబట్టి జ్ఞానం ఉంది జ్ఞాని అందువల్ల ఆయన జ్ఞాని ఈయన జ్ఞాని నాన్ ఇదంతా జ్ఞాని మెజర్మెంట్ లేదు అర్థమవుతుంది జ్ఞానికి ప్రమాణం లేదు ఇతడు జ్ఞాని అని చెప్పడానికి అవకాశం లేదు ఆ స్కేల్స్ ఎవరి దగ్గర లేవు ఈయన జ్ఞాని ఆయన జ్ఞాని అనే లేదు ఒకడు జ్ఞాని అనేది ఇంకోటికి అర్థం కానీ కాదు వాడికి తప్ప అర్థమవుతుంది నువ్వు జ్ఞాని అయితే నీకే తెలియాలి ఎందువల్లంటే ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఫలానాయన చెబితే ఆయన జ్ఞాని కాదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కృష్ణుడు అనుకోండి ఇప్పుడు ఈయన జ్ఞాని దుర్యోధనుడికి ఇంకోటికి ఇంకోటికి అసలు ఒరే ఈయన దేవుడు మనకు ఆర్య సమాజకి ఆర్య సమాజిక ఉత్తమ పురుషుడు దేవుడుగా రాముడు దేవుడుగా అది నేను తప్పుపడ్డం అంతే వాళ్ళకి వాళ్ళకి అది ఆల్ రైట్ వాళ్ళకి అదే నాకు ఎందుకంటే నాకు దేవుడు నా లాజిక్ నాకుంది అర్థమవుతుంది ఇప్పుడు అందువల్ల జ్ఞాని ఎవరో జ్ఞానికే తెలియాలి కానీ ఇంకొకటి కాదు ఇంకొకడు ఎవరు చెప్పు జ్ఞానిని జ్ఞాని అని చెప్పేవాడు ఎవరు వాడు జ్ఞానే అజ్ఞానే వాడు జ్ఞాని కదా వాడు వీడి జ్ఞాని చెప్పడు జ్ఞాని ఎందుకని జ్ఞానికులు ఇద్దరు జ్ఞానులు లేరు త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం న సంశయ ఇది జ్ఞానం అజ్ఞాని చెప్పాలి వీడికి ఏం తెలిసిందని చెప్తున్నాడు అర్థమైంది మీకు జ్ఞాని జ్ఞాని ఆయన అజ్ఞాని ద్వైతాన్ని చూడడు ద్వైత వర్జిత స్వప్రభోద్వైత వర్జిత చెప్పాను కాబట్టి జ్ఞానికి ద్వైతం అర్థం కాదు అజ్ఞానికి అద్వైతం అర్థం కాదు వీళ్ళిద్దరిలో ఎవరు జ్ఞానిని సర్టిఫై చేసేది వీటిని డిక్షనరీలో చూడండి కావాలంటే పిచ్చి చేష్టలు అంటారు వీటిని ఏమంటారు పిచ్చి చేష్టలు పిచ్చి వాళ్ళ ఉన్మత్తపు మాటలు ఇవి అంతకన్నా ఉన్మాద ప్రలాపాలు అంతవరకు మనకు అవసరం లేదు మనల్ని ఇప్పుడు పరమేశ్వరుడు పంపించి అయ్యా నువ్వు ప్రపంచంలో పోయి ఎవరెవరు జ్ఞానంలో ఎవరెవరు అజ్ఞానంలో వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చిరా అని మనల్ని పంపించలేదు నువ్వు తరించి రావాయి లేకపోతే మళ్ళీ పోయి తల్లిగర్భంలో పడతావు అందువల్ల జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది జ్ఞాని కాదు అర్థమైంది ఇప్పుడు జ్ఞానం ఉందన్నాం అనుకో క్లియర్ శ్రవణం క్లియర్ జ్ఞానం ఏంటో చెప్తున్నాం అది ఆయనకి అది ఆయన జ్ఞాని నాకు నష్టం లేదు ఆయన అజ్ఞానైనా నాకు నష్టం లేదు ఇంకొక ఆయన జ్ఞానం నాకు నష్టం లేదు రావణ మహర్షి నాకు నష్టం లేదు ఏమీ లేదు ఎందుకని నేను ధరించడం కోసమే ఉండేది ఉద్దరేది ఆత్మానాత్మానం అందుకు ఉంది శాస్త్రం క్లియర్ కాబట్టి జ్ఞానం ఉంది కానీ అది చూచారనుకోండి మళ్ళీ జ్ఞానుల్లో తేడాలు తెస్తారు చూడండి తమాషా అందుకని నా బాధ ఇదంతా ఆయన బ్రహ్మ విధుడు సరే అంటే ఏమని నాకు తెలిసినంత వరకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఇది బ్రహ్మ విధ వేత్తి బ్రహ్మముని తెలుసుకున్నవాడు బ్రహ్మవిదుడు క్లియర్ కదా బ్రహ్మ విధ్వర్యుడు ఇది చూడండి మళ్ళీ ్రహ్మ విధోత్తముడు బ్రహ్మ విద్వరిష్టుడు, ఇప్పుడు ఏం చేస్తారంటే మీ గురువు బ్రహ్మవిదుడు మా గురువు బ్రహ్మ వరిష్ఠుడు ఆయన చెప్పే దేవుడు శిష్యుడు వీడెవడు గురువు కొంపక వచ్చేవాడు ఎందుకంటే వీడి రావాలి చట్ట పేరు ఇంకో రకంగా వచ్చేందుకు అవకాశం అందువల్ల ఉపనిషత్ జ్ఞానాన్ని అందరూ ఎత్తుకొని మాట్లాడడానికి అవకాశం లేదు ఇంత సున్నితమైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలు ఇవి లౌకికమైనటువంటి విషయాలు కాదు కనుక జ్ఞానం ప్రధానం అంతే స్వరూపేణ నాటు రూపేణ స్వరూపేణ అవతిష్టతే అందుకని చెప్తున్నాను మీకు ప్లీజ్ కాబట్టి ఆయన జ్ఞాని ఆయన్ని తెలుసుకుంటున్నాను నేను ఇంకో నేను ఒక జ్ఞాని మా మధ్యలో ఉండేటువంటిది జ్ఞానం ఇది జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి జ్ఞాతృజ్ఞాన జ్ఞేయత్మని విద్య చిందైక రూప్య ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాం మనం తమస్ చూడండి నిధిధ్యాసలో అది దృశ్యానివిధ సవికల్పమైనాయన శబ్దానివిద సవికల్పమైనా ఏమన్నా సగుణమైతే కూడాను సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార ఉందే నువ్వు సగుణం చేసినా కృష్ణుని యొక్క రూపాన్ని పెట్టుకుంటావు మనసు బహిర్ముఖం అవుతూ ఉంటుంది మళ్ళీ తీసుకొచ్చి స్వామి మీద పెడతా ఉంటావు అంతే ఇంకేం లేదు కూడా ఏమిటి దృశ్యాలు కానీ ఆంతరంగికంగా మనకు ఉండేటువంటి మనోగత దృశ్యాలు కానీ బాహ్యం నుంచి వచ్చేటువంటి శబ్దాలు కానీ ఏవైతే ఉన్నావో వాటి నుంచి మన యొక్క అవధానాన్ని మార్చేస్తా ఉన్నాం ఒకవేళ వినపడితే వినపడలేదని కాదు వినపడలేదంటే నువ్వు చెవిటి అర్థం బాగా అర్థం చేసుకోండి నిధిధ్యాసనంలో ఒక ఒక నిధిధ్యాసనంలో అట్లన్నాననుకోండి వాడి వినపడలేదంటే వాడి చెవుడు ఏంటి కాంటాక్ట్ చేయాలి అంతే ఆయన మహాజ్ఞాని కాదు చెవి పని చెయ్యాల ఆయన దీంతో అటాచ్ అయ్యి ఉండడం లేదనేది సమస్య చెవి వింటే నష్టం లేదు నువ్వు పరిగెత్తితే నష్టం నీకు ఏదైతే వినపడిందో దాని వెనక నువ్వు పడ్డప్పుడే నష్టం గానీ నీకు వినపడే వాటి వల్ల నష్టం లేదు నీకు ఎన్నో కనపడతాయి వాటి వల్ల నష్టం లేదు అవన్నీ ఫ్యాన్సీ అట్లా వచ్చింది ఫ్యాన్సీ షాప్ కానీ నాకు అది కావాలనుకుంటావు చూడు అది ఫ్యాన్సీ కాదు డిజైర్ అది కోరిక కోరిక నిన్ను బంధిస్తుందేమో ఫ్యాన్సీగా నువ్వు అవి చూస్తూ పోతే నష్టం లేదు ఎందుకని సాక్షి రూపంలో ఉంటావు గనక కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము భగవార్థం చేసుకోండి నిధు చేసంలో వి టర్న్ ఓవర్ అటెన్షన్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ డిజైర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ టు ద సోర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్ సరేనా ఏంట బేసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్ మళ్ళీ థాటే వి టర్న్ ఓవర్ అటెన్షన్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ థాట్ టు ది బేసిస్ ఆఫ్ థాట్ టు ది సోర్స్ ఆఫ్ థాట్ ఈ ఆలోచన ఎక్కడి నుంచి అయితే పుట్టుకొస్తా ఉందో అక్కడికి ఆలోచనలు తిప్పుతూ ఉన్నాం మనం బాగా అర్థం చేసుకోండి ఒక వస్తువుకు సంబంధించినటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన ఎక్కడి నుంచి అయితే పుట్టిందో ప్లీజ్ ఆ వస్తువుకు సంబంధించిన ఆలోచన ఉంది కదా ఆయన దాని నుంచి మరొచ్చి ఈ ఆలోచనకి ఆధారమేదో దాని వైపుకు మనం తిరుగుతూ ఉన్నాం అది ప్రధానమైనటువంటి విషయం అక్కడ సో ఈ విధంగా మార్చడం ఏదైతే ఉందో అక్కడికి పోయేదాన్ని టు దిస్ టర్నింగ్ ద అటెన్షన్ ఎక్కడికి టు ద సెల్ఫ్ దిస్ టర్నింగ్ ది అటెన్షన్ ఈజ్ నిధిధ్యాసన ఇన్ ఓపెనిషన్స్ అంతే ఇంకేమి లేదు అట్లా అవుట్వర్డ్గా పోయేదాన్ని టర్న్ చేయడం the టర్నింగ్ ది అటెన్షన్ ఎక్కడికి ఇన్సైడ్ ఈ వాట్ ఈస్ కాల్డ్ నిధిధ్యాసన ఇన్ ద ఉపనిషత్స్ ఇది ధ్యానానికి నిధుధ్యాసనికి ఉండేటువంటి తేడా ఇప్పుడు ఎంతసేపటికి నువ్వు అహం అశ్మి అహం బ్రహ్మ అశ్మి asmi స్వరూపేణ అవతిష్టతే ఇంకేము ఏం లేదు ఇప్పుడు మూడు లేవు చూడండి gnatru జ్ఞాన జ్ఞేయ భేదహ జ్ఞాతృ తెలుసుకునేవాడు నోవర్ జ్ఞేయ తెలియబడేది టు బి నోన్ జ్ఞానం నాలెడ్జ్ జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేదహ ఇవి మూడు ఉన్నాయి తెలుసుకునేవాడిని నేనున్నాను తెలియబడేది ఒకటి ఉంది తెలుసుకోవడం అనేటువంటి జ్ఞానం ఒకటి ఉంది ఇది త్రిపుటి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన ఎట్లయినా సరే ఈ భేద పరేణాత్మని విద్యతే పరమాత్మని విద్యతే అది ప్రత్యేకంగా తెలియడం లేదు అదే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద న విద్యతే ఇట్లా తీసుకోండి జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేద న విద్యతే తెలుసుకునేవాడు తెలియబడేది తెలుసుకోవడం అనే జ్ఞానం ఈ మూడు లేవు లేనప్పుడు ఉండవు కదా స్వామిజీ తెలియబడుతున్నావు అవి పరాత్ పరేనాత్మని విద్యతే పరమాత్మని విద్యతే అది ఏకరూపత్వాత్ ఇది జ్ఞానము అది జ్ఞేయము ఈయన జ్ఞాత అని మూడుగా కాకుండా ఏకరూపత్వాత్ ఏక రూపత్వాత్ ఒకే స్వరూపం మార్పు లేనిటువంటిది ఇది పరబ్రహ్మ స్వరూపం నీకు ఇంతవరకు నువ్వు పరమాత్మ అంటే ఏంటో తెలుసుకున్నావు గనక ఏవని ఎత్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తత్ పరంబ్రహ్మ అహమేవా అని తెలుసుకున్నావు కదా విజ్ఞాతే పరమాత్మని సతి ఎప్పుడైతే నువ్వు పరమేశ్వరుని ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడం జరిగిందో ఏవని చిదానందైక స్వరూపాత్ చిద్రూపాత్ జ్ఞాన కాబట్టి చిదానందైక రూపత్వాత అని ఎప్పుడైతే తెలుసుకున్నావో స్వయమేవహి దీప్యతే దీప్యతే స్వయమేవహి స్వయమేవహి దీప్యతే ఎందువల్ల చిదానందైక రూపత్వాత్ కాబట్టి ఈ మూడు లేవు ఈ మూడు ఏవైతే ఉన్నాయో త్రిపుటి కళలో నీకు అనేకంగా కనిపిస్తూ ఉండినా అన్యంగా ఎట్లాగైతే లేవో కలలో నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు నీకు తెలియబడేవి ఉన్నాయి తెలుసుకోవడం జ్ఞానం కూడా ఉంది అది కళకి సంబంధించిన జ్ఞానం స్వప్నకాలి స్వప్నం కలిగినటువంటి సమయంలోనే నీకు ఆ త్రిపుటి ఉంది నువ్వు మేలుకున్న తర్వాత కలలో నువ్వు ఏదైతే చూచావో కలలో నీకు ఏదైతే కనిపించిందో కళలో నువ్వు ఏదైతే తెలుసుకోవడం జరిగిందో ఆ జ్ఞాన జ్ఞేయ భేద మేల్కున్న తర్వాత ప్రబోధ సమయే నాస్తి అవి లేనే లేవు ఒకవేళ ఉంటే ఆ మూడు నీలోనే ఉన్నాయి నీకన్నా అన్యంగా లేవు కలలో ఓ బస్సు కనపడింది నీలోనే ఉంది బస్సు ప్రత్యేకంగా లేదు కళలో కారు కనిపించింది నీలోనే ఉంది కారు నీకన్నా వేరుగా కళలో ఒకరితో మాట్లాడేవా ఆ మాట్లాడిన వాడు ఎవడు వాడు నువ్వే జ్ఞేయం జ్ఞాత మాట్లాడిన వాడు ఎవడు తెలుసుకున్నది నువ్వే కళలో ఉన్నటువంటి అన్ని గుణాలను త్రిపుటి ఎట్లాగైతే నువ్వయ్యున్నావో ప్రబోధ సమయ్యే మేల్కొన్న తర్వాత అట్లాగే జ్ఞానస్థితిలో చూసినప్పుడు నువ్వు ఏదైనా పట్టుకుని చూడు తెలుసుకునేవాడి స్వరూపం చైతన్యమే తెలియబడేది ఏదైతే ఉందో ఇదం సర్వం ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం ఇదంతా కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే జ్ఞానం ఏదైనా అది వృత్తి ఆ వృత్తి కలగడానికి కారణం ఏంటి మా చిదాభాస్ చైతన్యం అక్కడ ఏమొచ్చింది అహం వృత్తి అహం వృత్తి దేని మీద ఆధారపడింది అహం స్వరూపం మీద ఆధారపడింది దిస్ ఇస్ సత్యం దట్ ఈస్ మిథ్య కాబట్టి జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేద నాస్తి ఒకవేళ అవి ఉన్నవేని అనుకుంటే పరేణాత్మని విద్యతే అందువల్ల అధ పరబ్రహ్మాత్మనాస్థీయతాం ఎక్కడ సాధన పంచకం లాస్ట్ అధ పరబ్రహ్మాత్మనా స్థీయత అన్ని చెప్పిన తర్వాత లాస్ట్లో చివర అధా పరబ్రహ్మాత్మనా స్థియతం ఆత్మ ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము అనే ఆ పరిస్థితిలో స్థిరంగా నిలిచిపోవడం ఏదైతే ఉందో ఇది సాధన యొక్క ఫలితం నిధుధ్యాస యొక్క ఫలితం సాధన పంచకం ఓకే కనుక జ్ఞాతృజ్ఞాన భే భేదాలు ఏవైతే ఉన్నాయో ఆల్ ఆఫ్ దెమ్ ది త్రీ ఆర్ సబ్బులేటెడ్ బై సెల్ఫ్ కాన్షియస్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ ఈ మూడుగా లేవు ఎక్కడ కానీ మూడు చూస్తూ ఉన్నావు మూడు వేరుగా చూడడం లేదు కళలో మూడు వేరుగా చూచావు మేలుకున్న తర్వాత ఏమనిపిస్తుంది నీకు ఆ మూడు కూడా ఒకటే సో ఆల్ దీస్ త్రీ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ వన్యువల్ సెల్ఫ్ అఖండాత్మ క్లియర్ ఈ మూడు గుడను ఒకటికే తెలుస్తుంది స్వయమేవహి దీప్యతే దీప్యతే స్వయం విభాతి వీటిని ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది స్వప్రకాశం స్వప్రభ అన్నాం ఇంతకుముందు అది స్వయమేవహి దీప్యతే స్వయం విభాతి అంటే జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానం సర్వం ప్రకాశయతి వాటి అన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉంది తెలుసుకునేవాడిని తెలియబడే వస్తువుల్ని జ్ఞానాన్ని అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది ఎలాగో దీపవత్ దీప్యతే దీపవత్ దీపం వెలుగుతూ ఉంటుంది ఆ వెలుగులో అన్ని తెలుస్తూ ఉంటాయి అట్లాగే ఇది కూడాను ध्यान मथने सतत उदितावगतिर्ज्वाला सर्वाज्ञन्धन दहे एवं एवम विधंग आत्मा अंत बुद्धि అరణో ధ్యానమధనే ఈ బుద్ధిని అరణిగా తీసుకొని ధ్యాన మథనం చేస్తే ధ్యాన నిర్మదనాభ్యాసం సతతం కృతే ధ్యానమధనే కృతే దీని కనుక మన ధ్యానం చేస్తే అది నిదిత్యా దీంట్లో ఏమవుతుందో తెలుసా ఉదిత అవగతిర్జ్వాల అవగతిహి జ్ఞానం ఇంతకుముందు చెప్పున్నా మీకు అవగతి అంటే జ్ఞానం జ్వాల అంటే అగ్ని అవగతిర్జ్వాల అంటే జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని ఉదిత జనిత పుట్టడం అది జనయతి ఉదిత అవగతి జ్వాల అది పుట్టిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా సర్వజ్ఞాన ఇంధనం దహేత్ సర్వ అజ్ఞాన ఇంధనం దహెత్ ఆ ఇంధనం కట్టెలు పెడతాం కదా మనం ఇంధనం ఫ్యూయిల్ కాబట్టి అజ్ఞానం అనేటువంటి ఈ కట్టెలన్నిటిని దగ్ధం చేసేస్తుంది నిప్పు ఎట్లాగైతే కట్టెల్ని దగ్ధం చేస్తుందో జ్ఞానమనేటువంటి అగ్ని అజ్ఞానమనేటువంటి ఇంధనాన్ని కట్టెల్ని దగ్ధం చేసేస్తుంది ఇది ధ్యాన నిర్మదనాభ్యాసం అంటే నిధిధ్యాసనం ఇంకేం లేదు ఆత్మానం అరణ్యం కృత్వా ప్రణవంచోత్తరారణ్యం ధ్యాన నిర్మదనాభ్యాసాత్ పాశం దహతి పండిత అక్కడ ఇది కైవల్యం కాబట్టి అదే ఇప్పుడు అరణి ఉంది ఉత్తరారణి అధరారణి ఎలా మనం యజ్ఞశాలలో చూడాలి మీరు ఇట్లా తీస్తుంటారు కదా తీస్తుంటే అగ్ని పుడుతుంది ఎందుకంటే కింద ఒక కొయ్య దిమ్మ ఉంటుంది ఇది అధర కింద ఉండేటువంటి అరణి కొయ్య చిప్ప దానిమీద కవ్వం లాగా ఒకటి ఉంటుంది ఉత్తర అరణి పైన ఉండేటువంటి అరణి దానికి తాడుగట్టి ఇట్లా అంటాం అన్నప్పుడు ఆ కొయ్య ఈ కొయ్య రాపిడి వల్ల అక్కడ అగ్ని పుడుతుంది పూర్వపు రోజుల్లో మ్యాచ్ బాక్స్ లేని రోజుల్లో ఈ విధంగా అగ్నిని తయారు చేసుకునేవాళ్ళు మనవాళ్ళు అట్లాగే యాగశాలల్లో కూడా ఉపయోగించేవాళ్ళు ఇప్పటికి కూడా చేస్తున్నాం మనం అగ్నిర్మథనం అంటాం దీన్ని కాబట్టి ఈ అగ్నిర్మథనం జరగడం రెండు కొయ్యలు రాసుకోవడం అగ్ని పుడుతూ ఉంది ఈ అగ్నిని తీసుకెళ్ళి వేస్తే కట్టెలు వేస్తే కట్టెలన్నింటిది దగ్ధం చేస్తూ ఉంది కాబట్టి అట్లాగే బుద్ధి అనేటువంటి అరణి ఒకటి ఇప్పుడు ఎంతవరకు దూచేవు చూడండి ఏమని అహం అశ్మి ఆత్మ ఏవా కాబట్టి నేనే పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి భావన ఏదైతే ఉందో దానిని ఈ బుద్ధి ఏదైతే ఉందో ఇదొక అరణి అదొక అరణి రెండింటినీ మదనం చేస్తే ఏం పుడుతుందో తెలుసా జ్ఞానవృత్తి ఇది ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఏంటి ఉదిత అవగతిర్జ్వాల అవగతిహి జ్ఞాన జ్వాల అగ్ని జ్ఞానాగ్ని పుడుతూ ఉంది ఈ జ్ఞానాగ్ని ఎట్లా పుడుతుంది మనం జ్ఞానవృత్తి అహం బ్రహ్మ ఇది జ్ఞానవృత్తి ఆత్మజ్ఞాన వృత్తి ఆత్మజ్ఞాన ఆత్మ అజ్ఞానం మస్యతి ఘట జ్ఞానేనా ఘట అజ్ఞానం నశ్యతి ఆత్మజ్ఞానేనా ఆత్మజ్ఞానం నశ్యతి కాబట్టి ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతూ ఉందో అహం వృత్తి పుడుతుంది ఇంతకుముందు అహం వృత్తి ఏంటి ఇదం భిన్నం ఇప్పుడు అహం వృత్తి అది కాదు జ్ఞానం అహం బ్రహ్మ ఇది ఇంతకుముందు అహంకార ఇప్పుడు అది కాదు అజ్ఞానం కాదు ఇది ఇది కేవలం ఆత్మజ్ఞాన వృత్తి పుడుతుంది జ్ఞానవృత్తి అజ్ఞానాన్ని దహించేస్తూ ఉంది ఎందుకని ఆ రెంట్కి విరుద్ధ స్వరూ స్వభావత్వాత్ తమ ప్రకాశవత్ కాబట్టి చీకటికి వెలుతురికి ఎట్లాగైతే అట్లాగే అజ్ఞానానికి జ్ఞానానికి విరుద్ధం కనుక ఇక్కడ కూడా చాలా పొరపాటు తర్వాత ఉండదు కొంతమంది అంటుంటారు అయ్యా అజ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం అని నాట్ దాట్ చాలా డేంజర్ అది అర్థహితంలో జ్ఞాన అభావ అజ్ఞానం నో ఎందుకో తెలుసా అభావం నిన్నెప్పుడు కష్టపెట్టదు అభావం అంటే లేనిది లేనిది ఎట్లా కష్టపెడతది బాగా అర్థం కలిపిడు ఇప్పుడు ఇంత ఇంతమందిలో లెఫ్ట్లో ఉండే వాళ్ళందరూ ఎవరన్నా వచ్చి నా భార్య వాళ్ళ నా కష్టం అంటే అర్థం ఉంది నేను ఐ కెన్ అండర్స్టాండ్ నేను అన్నాను అనుకోండి నా భార్య వాళ్ళ కష్టంగా ఉందని వాళ్ళకి ప్రాబ్లం ఎందుకంటే ఈయనకి లేదు కదా సన్యాసి కదా లేని ఆవిడ ఎట్లా కష్టపెడతది అభావం అంటే లేనిది జ్ఞానం అభావం జ్ఞానం లేదు లేకపోతే పోయింది అది బాధని ఎట్లా కలిగిస్తుంది ఇప్పుడు రాత్రి నువ్వు గార్డెన్ ఇద్దరులో జ్ఞానం ఉంది నీకు లేదు సౌండ్ స్లీప్లో అక్కడ నీకు బాధే ఉంది దుఃఖం లేదు కనుక అజ్ఞానం అనేది జ్ఞాన అభావం కాదు జ్ఞాన విరోధి జ్ఞాన విరోధి అందువల్ల నేను బాధిస్తూ ఉంది జ్ఞాన విరోధి కనుకనే జ్ఞానం వల్ల పోతూ ఉంది అది విరుద్ధ స్వభావత్వాత్ ఎలాగూ తమహ ప్రకాశవత్ చీకటి ప్రకాశము ఈ రెండిటికీ తమహ ప్రకాశవత్ విరుద్ధ స్వభావ దానికి దీనికి విరుద్ధ స్వభావం కనుక విరుతులు వస్తే ఎట్లాగైతే చీకటి పోతా ఉందో జ్ఞానం వస్తే అజ్ఞానం పోతా ఉంది ఇప్పుడు ఈ జ్ఞాన వృత్తి మనకు పుట్టుకొస్తుంది ఈ జ్ఞాన వృత్తి వల్ల అజ్ఞానం పోతా ఉంది క్లియర్ ఆవిర్భవతి జ్ఞానవృత్తి ఉదిత అవగతిహి జ్వాల అవగతిహి జ్వాల ఉదిత అంటే జ్ఞానవృత్తి ఆవిర్భవతి జ్ఞానవృత్తి పుడుతూ ఉంది నేను బాధ చూడండి జ్ఞానవృత్తి పుట్టింది దేనికి సంబంధించిన జ్ఞానం అది ఆత్మకు సంబంధించిన జ్ఞానం అంతకుముందు ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది మనకు ఆత్మ అంటే ఎందుకు తెలియకపోవడం చేత అందువల్ల నేను శరీరము నేను మనసు అది ఇది అనుకుంటున్నాను ఇప్పుడు ఆత్మ జ్ఞానవృత్తి పుట్టింది ఆత్మకు సంబంధించిన జ్ఞానం మనకు కలిగింది ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోయింది ఇప్పుడు మనకు పుట్టింది ఏమిటి ఆత్మ జ్ఞానం కదా జ్ఞాన వృత్తి ఆత్మ పుట్టింది అది ఆత్మ పుట్టలేదు సార్ ఆత్మ నాకేమి తెలియదు అనేటువంటి అజ్ఞానికి కూడా ఆత్మే ఆధారం ఆత్మ ఉండడం వల్లనే తనకు అర్థం కాలేదనే మాట తను చెప్తున్నాడు చాలా ఇంపార్టెంట్ ఇదే నోదేతి నాస్తమేత్యేషా నా ఉదేతి నా అస్తమేతి ఆత్మ పుట్టేది కాదు ఆత్మ చచ్చేది కాదు నా వృద్ధిం యాతి నరం ఆత్మ పెరిగేది కాదు ఆత్మ తరిగేది కాదు ఆచార్యవారు దుర్దృశ్యవేగం నోదేతి నా ఉదేతి నా అస్తమేతి ఏదైనా పుట్టిందనుకోండి అది అస్తుంది అది వచ్చిన బాధ పుట్టలేదు పాము చచ్చేది లేదు పుట్టని జీవుడు గిట్టేది లేదు పుట్టలేదుపాము చచ్చేది లేదు పుట్టని జీవుడు గిట్టేది లేదు తాడును దర్శించగా పాములేదు త్రాడును దర్శించగా పాములేదు బ్రహ్మము కరుణించగా జీవి లేడు ప్రతిరోజుకి సూర్యోదయం ప్రతి జీవికి జన్మోదయం సంత జీవికి వింత జన్మము ఎంత మోసము ఈ భ్రాంతి స్వప్నము ప్రతిరోజుకి సూర్యోదయం సూర్యుడు మాత్రం పుట్టింది ఏముండదు సూర్యోదయం అంటాం సన్ రైజ్ సూర్యుడు పుట్టింది లేదు అస్తమించింది లేదు సూర్యోదయం లేదు సూర్య లేదు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు సూర్యుడు సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు వెలుగుతూనే మనకిక్కడ అస్తమయం అంటున్నాం అమెరికాలో ఉదయం అక్కడ ఉదయం అంటున్నారు ఇక్కడ అస్తమయం సూర్యుడు మాత్రం వెలుగుతున్నాడు భూమి తిరుగుతూ ఉండడం వల్ల సూర్యాస్తమయాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది వాస్తవానికి సూర్యుడిలో ఉదయం లేదు అస్తమయం లేదు కాబట్టి దేహాలు పుడుతూ ఉన్నాయి పోతూ ఉన్నాయి అందువల్ల ఆత్మ పుట్టింది ఆత్మ పోయింది అంటున్నాం ఆత్మ పుట్టేది కాదు పోయేది కాదు సూర్యుడు ఎట్లాగైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడో దీప్యతే స్వయమేవ ఆత్మ కూడా అంతే కనుక ఇది పుట్టేది లేదు పోయేది లేదు ఇది దగ్ధేందేనా వన్ న్యాయం దగ్ధ ఇందేనా వన్ న్యాయం అంటారు దీన్ని దగ్ధేంధేన దగ్ధేంధన దగ్ధఇంధన వన్హి అంటే కట్టెల్ని కాల్చేటువంటి అగ్ని అనేటువంటి న్యాయం దగ్ధేంధన వన్ హి న్యాయము అంటారు శాస్త్రంలో ఇంతకుముందు ఇట్లాంటిది ఒక న్యాయం వచ్చింది ఇప్పటికే చెప్పండి జల కథకరేణు న్యాయం జల కథకరేణు ఈ టెక్స్ట్లో కూడా మర్చిపోవడమేనా ఎక్కడొచ్చింది అజ్ఞానకలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశేత్ జల కథకరేణువత్ జలకథకరేణున్యాయం దగ్ధేంధన వన్యాయం అరుణే నేవోధన పూర్వ సంతమసే హృతే తత ఆవిర్భవేదాత్మా స్వయమేవాంశు మానివ పైలట్ ప్రోగ్రాం ఇది పైలట్ ప్రోగ్రాం ఎవరైనా ఒక రాజుగారు వస్తున్నంటే ముందు పైలట్ వస్తున్నా కదా చీఫ్ మినిస్టర్ పోతూ ఉంటాడంటే ముందు వేరే ఆయన ఎక్కడో ఉంటాడు ముందు పోతూ ఉంటాయి ఇవన్నీ పోలీస్ వ్యాన్లో అవి అట్లాగే ప్లీజ్ స్వరూపస్థితి కలగబోయే ముందు సూర్యోదయానికి ముందు అరుణోదయం ఎట్లాగైతే ఉంటుందో అట్లా ఆత్మజ్ఞానం కలగబోయే ముందు ప్లీజ్ ఇది ఒకటి జరుగుతుంది అరుణోదయం లాగా అరుణేన ఇవ బోధేన అరుణేనేవ బోధేన బోధేనంటే జ్ఞానం బోధ అంటే జ్ఞానం జ్ఞాన బోధేనంటే జ్ఞాన జ్ఞానంటే వృత్తి జ్ఞాన ఆత్మవృత్తి ఇప్పుడు ఏదైతే ఉందో జ్ఞానవృత్తి అది వివేకజ్ఞాన అనర్థం ఆత్మవిషయణ అరుణైన ఇవ బోధేన పూర్వం ప్లేస్ సం తమే హృతే తతరువత్ ఆవిర్భవేత్ ఆత్మా ఆత్మా ఆవిర్భవతి ఆవిర్భవేత్ స్వయమే అంశుమాన్ ఇవ అది అరుణైన ఇవ సూర్యుడికి నైనా అది ఎట్లొచ్చిందంటే శాస్త్రంలో ఉంది అరుణోదయం అంటాం కదా అరుణోదయం సూర్యోదయం అంటాం అంటే సూర్యోదయానికి ముందు వచ్చేది అరుణోదయం సూర్యుడు రాకముందు బాలభానుడు రాకముందు ముందు కొద్దిగా వెలుతురు వస్తారు చూడు అది సూర్యోదయము అన్నప్పుడు సూర్యుడు ఉదయించడం అరుణోదయం అంటే అరుణుడు ఉదయించడం అరుణుడని వ్యక్తి అరుణుడని వ్యక్తి ఎందుకని సప్తాశ్వరధమారూఢం అయినా ఏడు గుర్రాలుగా పూంచినటువంటి రథం మీద వస్తాడు సూర్యుడు అన్నాడు అనుకోండి రథం వస్తామంటే రథాన్ని నడిపేవాడు ఉండాలా లేదా అర్జునుడు వస్తుండే స్వామి ఉన్నాడు అట్లాగే సూర్యుడు యొక్క రథాన్ని నడిపేవాడు ఎవడు వాడి పేరు అరుణుడు అరుణ సూర్యోదయం జరగబోయే ముందు అరుణోదయం జరుగుతుంది రథంలో వెనక్కు గుర్చుని ఉండే స్వామి కనిపించబోయే ముందు ముందు ఎవడైతే నడుపుతున్నాడో వాడు కనపడతాడు ముందు డ్రైవర్ కనపడతాడు తర్వాత ఓనర్ కనపడతాడు ఆ ఇది అరుణోదయం ముందు అరుణుడు ఉదయిస్తాడు ఇంకా సూర్యుడు ఉదయించలేదు కనుక కొద్దిగా మనకు లైట్ అట్ట కొద్ది చీకటిగా కొద్ది లైట్ అట్లా కనపడుతుంటుంది చీకటి కంప్లీట్గా పోదు సూర్యుడు వస్తేనే పోతుంది సూర్యుడు ఉదయించగానే తమస్సు పోతుంది అంతవరకు రాత్రి వరకు అంతా ఉన్నటువంటి చీకటి అట్లా లేదు మళ్ళీ అరుణోదయం అయింది కనుక కొద్ది కొద్దిగా సిక్స్టీ క్యాండల్స్ బల్బ్ ఇది అరుణుడు ఆయన వచ్చాడనుకోండి ఎన్ని వాట్స్ చెప్పలేదు ఇది కొద్దిగా లైట్ అట్లా తమాషగా కాబట్టి అరుణైన తమాషతో ఇవ ఆ అరుణోదయం అరుణుడు లాగా బోధేనా అది వృత్తి జ్ఞానేనా జ్ఞానవృత్తి కాబట్టి జ్ఞాన వృత్తి నీకు ఎప్పుడైతే పుడుతూ ఉందో ఏమని నేను ఆత్మా అహమాత్మా చూడతామాషా ఇంత అవసరం లే అహం బ్రహ్మాస్మి అహము నేను బ్రహ్మాయన అశ్మి అయ్యున్నాము చూసారు ఇంత ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మము నువ్వే అయినప్పుడు మళ్ళీ అహము బ్రహ్మ అవసరం లేదు సరే ఉండదు నువ్వే మళ్ళీ అస్మి అది ఊరికి చెప్తున్నావు నువ్వు అహం దట్స్ ఆల్ అందువల్ల హృదయ కుహుర మధ్య కేవలం బ్రహ్మ అహం అహం ఇది అహం అహం అహం అహం అహం నేనే సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అర్థమవుతుంది రెండో వస్తువు లేదు అక్కడ అందుకని వృత్తి జ్ఞానం పుడుతూ ఉంది ఆత్మ పుట్టడం లేదు ఈ వృత్తి జ్ఞానం ఏం చేస్తూ ఉంది ఆత్మకు సంబంధించిన అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంది అంటే ఆత్మ విషయంలో మనకుండే అజ్ఞానాన్ని బుద్ధిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ప్రాప్య ఆత్మ జ్ఞానం నశ్యతి ఘట జ్ఞానం ప్రాప్య ఘటజ్ఞానం నశ్యతి క్యూటర్ జ్ఞానం ప్రాప్య కంప్యూటర్ జ్ఞానం నశ్యతి ఆత్ అం ప్రాప్య ఆత్మజ్ఞానం నశ్యతి అదే బోధేన ఇది వృత్తిజ్ఞానం వృత్తిజ్ఞాన సం తమసే హృతే సం తమసే హృతే సతి సం తమసే తమసే చీకటి అంధకారం అజ్ఞానం అజ్ఞానం హృతే నష్టె సతి నాసే సతి ఎప్పుడైతే అగ్ని నశించిపోయిందో తతహా ఆ తరువాత తతహ దెన్ ఆవిర్భవేద్త్మా ఆత్మ ఆవిర్భవేత్ అదేట బాగా అర్థం చేసుకోండి మంచి బ్యూటిఫుల్గా అరుణోదయం వచ్చి అరుణుడు రాగాని అరుణుని యొక్క దర్శనంతో కొంత చీకటి పటాపంచలు అయిపోతా అది సూచన ఏమని సూర్యోదయం జరగబోతూ ఉంది అని కాబట్టి జ్ఞానవృత్తి పుట్టినప్పుడు జ్ఞానవృత్తి ఏదైతే పుట్టిందో అది సూర్యుడు కాదు అరుణుడు ఏదైతే ఉందో అరుణోదయం అది సూర్యోదయం కాదు అందుకని దాన్ని అరుణోదయం అన్నావు జ్ఞానవృత్తి అరుణోదయం ఏం చేస్తుంది అంతవరకు ఉన్నటువంటి చీకట్లన్నీ కొద్ది తొలగించి మనకు ఇండికేషన్ ఇస్తూ ఉంది వస్తూ ఉండడు ఫుల్ లైట్ వస్తూ ఉంది వెనకని అట్లాగే ఇది కూడాను జ్ఞానవృత్తి కలిగిన తరువాత ఇది అజ్ఞాన నశింపజేసింది ఆల్రెడీ ఇంతకు ముందు చూసాం కదా అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాస వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశేత్ జలం కథకరైన వత్ అజ్ఞానాన్ని కోసం జ్ఞానవృత్తి పుట్టింది గనక ఇది వృత్తే గనక జ్ఞానవృత్తి జ్ఞానవృత్తి అజ్ఞానాన్ని నశింపజేసిన తర్వాత అజ్ఞానవృత్తి ఉండదు జ్ఞానవృత్తి ఉండదు మరి ఎవరున్నారు రెండింటి ప్రకాశింపజేసేటువంటి నువ్వు ఉన్నావు అజ్ఞానం ఉంటే అజ్ఞానం ఉందని జ్ఞానం ఉంటే జ్ఞానం ఉందని రెండింటి ప్రకాశింపజేస్తున్నావు వృత్తిని వృత్తి జ్ఞానాన్ని అజ్ఞాన వృత్తిని జ్ఞాన వృత్తిని రెండింటి నువ్వు ఉన్నావు కనుక నువ్వు సదా ఉన్నావు అంతకుముందున్న చీకటి పోయింది చీకటిని పోగొట్టడానికి వచ్చినటువంటి వస్తున్నామని చెబుతూ అరుణోదయం ఏదైతే వచ్చిందో అరుణోదయం కూడా పోయింది అరుణోదయం అంధకారాన్ని తొలగించింది ఆ తర్వాత అంధకారము అరుణోదయము రెండూ పోయినాయి సూర్యుడు దివ్యంగా ప్రకాశిస్తున్నాడు స్వయమే అంశుమాన్ ఇవ అంశుమాన్ ఆదిత్య భాస్కర సూర్య కనుక వృత్తిజ్ఞాన వివేకజ్ఞాన ఆత్మవిషయణ అజ్ఞానం నాశితం ఆత్మనం నాశితం ఆత్మనర్భవేత్ త ఆవిర్భవేత్ ఎందుకని బోధస్వరూపత్వాత్ ఆత్మే జ్ఞానస్వరూపంగా ఉంది గనక చైతన్య స్వరూపత్వాత్ స్వయమేవ అంశుమాన్ ఇవ కాబట్టి సూర్యుడు వస్తూ ఉన్నాడు అనేది అరుణోదయంలో తెలిసింది సూర్యోదయం జరుగుతూ కానీ సూర్యుని ప్రకాశింపజేయడానికి రెండవ సూర్యుడు అవసరం లేదు స్వయమేవ జ్ఞానే తద జ్ఞానం శితమాత్మన తదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం గీత కర్మసన్యాసి అర్జున ఏషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం కాబట్టి జ్ఞానం వచ్చి అజ్ఞానం పోగొడుతుంది అజ్ఞానాన్ని జ్ఞానం పోగొట్టిన తర్వాత జ్ఞానము అజ్ఞానము రెండూ లేవు ఆత్మ స్వయమేవ ప్రకాశతే స్వయంగా ప్రకాశిస్తూ ఉంది క్లియర్ ఇంతకుముందు ఆయన ఆదిత్యత అరుణోదయానికి ముందు ఏం జరిగిందంటే ఆదిత్య అంశుమాన్ అస్తి లేడా చీకట్లో రాత్రి లేడా డౌట్ అన్నారు కదా చీకటి ఉండేటప్పుడు సూర్యుడు లేడు అంటావా అస్తి సూర్య అస్తి నా భాతి సూర్య అస్థి ఆదిత్య అస్థి నా భాతి సూర్యుడు ఉండాడు ఇక్కడ ప్రకాశించడం లేదు మన దగ్గర సరేనా కాబట్టి నాకేమి తెలియదు ఒక అజ్ఞాన్ని కూర్చున్నాడు అనుకోండి ఆత్మ ప్రకాశం లేకపోలే నాకేమి తెలియడం లేదు అని చెప్పడానికి కారణమైంది ఆ ప్రకాశమే కానీ వీడు బుద్ధిలో ప్రకాశించడం లేదు ఆత్మ అస్థి బుద్ధౌ నా భాతి క్లియర్ క్లియర్ అదే అది ఉన్నది ప్రకాశం లేకుండా ఉంది ఎందుకని ఎందుకు ప్రకాశం లేదు స్వామిది అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతే జవ క్లియర్ గీత అజ్ఞానైనా ఆవృతం జ్ఞానం కాబట్టి ఈ చేత కప్పబడిపోయింది కనుక ఉండి కూడా లేనట్టు తెలుస్తుంది అది ఉంది కానీ ప్రకాశించడం లేదు గురువు జ్ఞానం మనకు రావడం వల్ల జ్ఞాన వృత్తి పుడుతుంది జ్ఞాన నశింపజేస్తుంది ఆ తరువాత రెండూ లేకుండా పోతాయి స్వయంగా ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది తత్ త్వమేవ త్వమేవ తత్ అది నీవే నీవే అది ఓ పూర్ణమదర్ పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాసిష్య శా